శ్రీ హరి <preach miracle> प्रवक्ता यो तव धर्मतामं मनतेय तिरे तव तवाहुं तव एव आलम मया ते दिया अहम ताहेन आत्येव लोपतोतो तवा तवमहो तवो तव सतो त्वमे सखाते की सतो त्वमे सखाते यम क्षेत्रदत्तम सत्यम सत्यम దుర్బలాన్ అజింద్రియా పురుషా సంబంధించి ఇది అవసాని వస్తాం అదే యోగాన్ని ఎందుకు నేను మళ్ళా చెప్తున్నాను యోగము అంటే జ్ఞానం అదే కర్మయోగం కర్మయోగం కూడా జ్ఞానమే కర్మయోగం అంటే కర్మ కాదు కర్మలు చేస్తే మానసిక స్థితికి కర్మయోగము అని తెలుసు ఇప్పుడు కర్మలు చేస్తారండి మనుషులు ఎందుకోసం చేస్తారు కర్మలు అంటే ఫలాన్ని అపేక్షించి చేస్తారు మామూలుగా ప్రతి వాళ్ళు చేసేసిన కార్యం అదే కదా ఏదో ఫలాన్ని కోసం చేస్తారు లౌకిక కర్మలు చేస్తారు లోకంలో ఏదో వ్యాపారం చేస్తారు ఎందుకండి వ్యాపారం అంటే ఎందుకు అవుతుంది ఆదాయం రావాలి కదా ఆదాయం రాకుండా కదా ఇలా చేస్తాం ఆదాయం రావడం కోసం చేస్తాం కదా అని అంటారు ఆదాయం ధనం ధనం వస్తే ఏదో వెతిమీద జరుగుతుంది కదా సో కాబట్టి లౌకిక కర్మలని ఫలాన్ని అపేక్షించి చేస్తారు కానీ కర్మయోగం ఉండదు బిజినెస్ చేసి ధర్మ స్పష్టం ఫలాన్ని అపేక్షించి చేస్తే కర్మయోగం ఏదో అది కర్మ అవుతుంది ఆ కర్మ బంధిస్తుంది తప్పకుండా బంధించింది మొహమాటలు అనలేదు నిజానికి ఇప్పుడు మనం కర్మబంధంలోనే ఉన్నాం జీవితంలో ఒక ఘర్షణని సంఘర్షణని మనం అనుభవిస్తున్నామా ఒక అభద్రతని ఇంటికే అనుభవిస్తున్నామా ఒక అన్హాపీనెస్ అనుభవిస్తున్నామా లేదా ఒక బ్యాక్గ్రౌండ్ అన్హాపీనెస్ కానీ లేకపోతే సుస్పష్టంగా మనకు అనుభవాలు వస్తే ఒక అభద్రత దుఃఖం జీవితంలో ఇది ధర్మఫలం అనేది కర్మఫల రూపంగానే అనుభవిస్తున్నాం ఎప్పుడో ఒక ఫలాన్ని అపేక్షించి చేసిన మంచి కర్మలు గత కర్మల సమాహార ఫలితం ఎంత కూడా కాబట్టి ఇప్పుడు మనం కర్మబంధంలోనే ఉన్నాం ఇంట్లో ఈ తెలివిదాటం తెచ్చుకుని కర్మని కర్మని కర్మయోగంగా తీర్చిదిద్దుకుంటే మంచిది కాకపోతే ఒక స్వార్థ ఫల స్వార్థం కోసం ఫలాన్ని అపేక్షించి చేసే కర్మలనే పోతే అది ఎత్తుందే కలిపేది ఆ కర్మ ఫలం అలా పెరిగితే అనేది మళ్ళీ బంధిస్తుంది పుణ్యకర్మ కూడా బంధిస్తుంది పాప కర్మ కూడా బంధిస్తుంది మీరు పూజ చేస్తున్నప్పుడు స్థలాపేక్ష పూజ అది బంధిస్తున్నాయి ధర్మరాజు ధర్మరాజు గారు సరే దశరథంహారాలు సంతానము కోడి యజ్ఞం చేశాడు అది బంధించిన్నాయండి అలా ఉంటాయి సో రాముడు సరే దేవుడు ఆ లక్షణం రాముడు దేవుడు దశరథుడు దేవుడు కాలేదా జగదుడు పుత్ర యోగ దుఃఖంతో ఆయన ప్రాణధ్యానం చేశారు హలో లక్షణంతో అలో లక్షణాంతో ఎదురుస్తూ కర్మ మానించారు కాబట్టి ఆయన మిగిలింది దీనిపై కర్మ స్థలము బంధిస్తుంది కర్మ బంధిస్తుంది కళాశక్ష్టితో చేసిన కర్మ బంధిస్తుంది కాబట్టి కర్మ అంటే కర్మయోగం కాదు కర్మని నిష్ఠామ కర్మయోగంగా తీర్చిదిద్దు సమాసక్తి లేకుండా ఈశ్వరాత్మ బుద్ధితో చేస్తాను కన్నా అదాన్ని కర్మయోగం ఈ కర్మయోగాన్ని ఎవరైనా చెప్తే గానీ తెలియదు కర్మ పైగా చెప్పినా కూడా ఎదిలేదు కానీ తెలియదు అందరూ కర్మలను ఫలంతోషం చేసుకుంటే పెద్ద ఏమి తెలియదు దానిపై అనుగుణమంటారు వీడిద ఇటీవల ఉన్నారని కూడా అనుకుంటాం కాబట్టి దాన్ని జాగ్రత్తగా పెట్టి ప్రతిపాదిస్తే కానీ తెలిపితే ఆ యోగాన్ని నేను మళ్లీ నీకు చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ చెప్పడం ఎందుకంటే ఆల్రెడీ యోగం వెళ్తే మళ్లీ నష్టమై ఉన్నది నష్టం యోగం నష్టం అంటే లేకుండా కాదు కనబడకుండా పోవడం అని నీకు తెలిసి నేను మనవైతే కనబడకుండా పోయింది పుస్తకాలలో వెళ్ళిపోయింది లైబ్రరీల్లో వెళ్ళిపోయింది బయట లోకల్లో మనకి ఎక్కడా కనపడదు దేవాలయానికి వెళ్ళిపోయింది అక్కడ కర్మ కనబడుతుంది తప్పిస్తే కర్మ యోగం కనపడుతుంది కర్మ అంటే స్థలాన్ని అపేక్షించి చేస్తే కర్మాన్ని కనబడుతుంది కర్మ యోగము నిష్టానంగా కర్మని చేతాము అనే సందర్భం తప్పిగా ఉంటుంది కనపడమంటే చాలా విరళంగా చాలా వేరుగా ఉంటుంది సో అది నష్టం అంటే నష్టం యోగం ఉపలబ్ధ శ్రీకృష్ణుడు గమనించాడు ఈ యోగము నష్టం శ్రీకృష్ణుడిని జగద్గురుగా దర్శించాలి ఇక్కడ ఏమవుతుందంటే శ్రీకృష్ణుడు అనేప్పటికీ లోకంలో ఉన్న అభిప్రాయం లేరు శ్రీకృష్ణుడు అంటే లోకంలో బహిం చూపిస్తాడు డ్యాన్స్ చేస్తాడు మురళి లాగిస్తాడు ఈ నేను ముందు మీరు తెలుసుకుంటుంది లోకంలో ఆ శ్రీకృష్ణుని గీతంలో వచ్చేందుకు ఇక్కడ గీతాకృష్ణుడు వేరు సో ఇదే తన అన్నాడు రాధాకృష్ణుని తర్వాత తెలుసుకోవాలి ముందు గీతాకృష్ణుని తెలుసుకోవాలి అన్నాడు గీతాకృష్ణుని తెలుసుకున్న తర్వాత రాధాకృష్ణుని గురించి చదివితే అది ఆతంకం అవ్వదు గీతాకృష్ణుడు లేకుండగా రాధాకృష్ణుడితో మొదలకే అనుకోండి మీరు ఇంకా హెండి డ్యాన్స్ గీతం అవ్వదు కృష్ణుడు డ్యాన్స్ అనుకుంటారు కృష్ణుడు అంటే వికార మతమో లేదా వేదమతమో లేదా వైద్యమతమో ఇటువంటి తిరుగుతూ ఉండడం ఈ కృష్ణుడికి మనం చేసిన డ్యాన్స్ ని లేదంటే మనకి కృష్ణుడికి పౌరీజనిస్తే ఇంకొకటి ఈ దీక్షలో మన అలాగే కాదు కృష్ణుడు మనం దీపలో కృష్ణుని ఎలా అర్థం చేసుకుంటాం ఆయన కర్మయోగి జగద్గురు ఆ విధంగా అర్థం చేస్తారు కృష్ణం వందే జగద్గురు ఆ రూపంగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ కథలో అన్నీ అలా జరుగుతాయి మహాత్ములు చుట్టూ కథలు చేస్తాయి అది ఎలా ఉంటుంది ఏ మహాత్ముడైనా కొద్ది కాలాలు చేస్తే ఆ మహాత్ములు చుట్టూ కథలో చేస్తుంటాయి ఆఖరికి ఆ మహాత్ముని యొక్క జీవిత సందేశం అడుగులు పడిపోయి కథలే మిగులుతాయి క్రైస్తు విషయంలో అదే అయింది బుద్ధుడి విషయంలో అదే అయింది కృష్ణుల విషయంలో కూడా అదే అయింది రాముడి కూడా అదే అయింది అందరు మహాత్ముల విషయంలో అలాగే అవుతుంది గాంధీ గారి విషయంలో కూడా అలాగే అవుతుంది భవిష్యత్తులో రామకృష్ణ బ్రహ్మహోత్సం విషయంలో అప్పటికే అయిపోయింది అలా భగవాన్ బ్రహ్మహర్షి కూడా అలా అడిగి అయింది కథలు సందేశం జీవిత అలా అవుతుంది లోకం యొక్క లక్షణం సో ఆ విధంగా నష్టం యోగము ఉపలభ్య శ్రీకృష్ణుడు చూసే సమాజానికి చూస్తే ఈ కర్మయోగము నష్టమైంది అంటే సమాజంలో సర్వలకుండగా పోలింది ఏ అవైతుడతైందండి తొందరగా వచ్చింది కదా అంటే వచ్చింది కానీ పేద వేదలాట వచ్చేసరికి వీళ్ళు దుర్బలు అతికేంద్రియులు దుర్బలాన్ అతికేంద్రియాన్ని ప్రాప్యే ఈ సమాజము ఈ తరము ఈ కృష్ణుడు కాదన్నాటి తనము ఆ తనము ఆ తన్నోగాన్ని రిసీవ్ చేసుకునేప్పటికీ వాళ్ళు ఎలా ఉన్నారంటే దుర్బలు బలహీన లేదు బలం ఉంద బలము అంటే శరీర బలము ఒక వివేక బలము రెండో మూడు బలము రెండో రంగు ఉన్నారు రెండింటికి విడిగా చెప్తాం యాక్చువల్గా రెండింటికి కట్ట కట్టేసి ఎందుకంటే రెండు కలిసి ఉంటాయి ఎవరి మనస్సు పవిత్రంగా ఉంటుందో వారి ఆరోగ్యం దృఢంగా ఉంటుంది అంటే వారు బాక్సింగ్ అది చేస్తారం కాదు స్టామినా ఉంటుంది ద్రోహం లేకుండా ఆరోగ్యంగా పూర్ణంగా ఉంటుంది ఎవరి మనస్సు దుర్బలంగా ఉంటుందో వారు ఆ దుర్బలమైన మనస్సుతోటి ఇంద్రియలు తప్ప తప్పి ఇంద్రియలు విక్రవిడిగా ప్రవర్తిస్తారు అధ్యయించిగా ఇంద్రియాలకి ఏ రకమైనటువంటి ఉన్నాం ఇంద్రీయంగా ఉండదు ఉదాహరణకు నేను ఒక యోగాన్ని ద్వేషించే మహాత్ముడి దగ్గర కూర్చుని ఉన్నాను ఆయన దగ్గర ఒక ఆయన వచ్చి మహారాజ్ నేను యోగం చేసేస్తున్నాను క్షేత్రాసనం చేసేస్తున్నాను ఆసనాలకు సంబంధించిన యోగం తర్వాత అర్థమేసేస్తున్నాను అని అన్నాడు అంటే ఈయనడిగాడు ఆల్కహాల్ మానేస్తారు ఆయన అడిగితే మానేది పెన్షన్ తీసుకుంటున్నాను చూస్తారు అంటే అడుగుతారు నన్ను అడిగారు నన్ను అడిగితే నేను చూస్తాను ఆయన ఏమో చూస్తారంటే ఆల్కహాల్ మానేసేయండి ఆల్కహాల్ తెలుసుకోవాలి తిరిగొచ్చిన జీవి ఎవరైనా చేస్తున్నాను అంటే ఆయన కాబట్టి అది ఎక్స్ అని ఆయన చెప్పి కాబట్టి స్వామిని కూడా మీరు అడగండి ఆయన కూడా తెలుసుకున్నవారు కానీ నా చేసి చూపించారు చూపించి మీరు చెప్పండి అన్నారు మనం చెప్పన్నాం నేను మీరు ఆలోచించకుండా అల్కహాల్ మానవ హీరో మానేజ్యంతో మానేజర్లో మీరు చూసుకోండి మీరు ఒకవేళ అల్కాహాల్ మానవ కొంత ఆలోచన కానీ ఇబ్బంది కానీ ఉంటాయి యువక మానే తీర్థాసనం పొద్దున్నాను సాయంకాలం అవకాహాలు అని కంప్యాక్ తింటాను అలాంటి కంపారిటిబులిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి సాఫ్ట్వేర్లు కంపారిటిబుల్ అవ్వ అలాగే చూసుకున్నాను అది తర్వాత యోగస్తులైతే మీకు చూసుకోండి మనో మన వేలరో చూసుకోండి తర్వాత మనీ లేకపోతే యోగా మానేస్తారు యోగా మానేసి అవకాశాలు మీరు నడుతుంటారు ఎవరికైనా అవకాశాలు మానేయాలని చూపిస్తే ఆ తర్వాత మన యోగా చేయాలి లేకపోతే మీరు ఎవర ఆయన ఈ సలహా ఎవరికి చెప్తా వయస్సుకు వచ్చిన వారికి పెద్ద ఆఫీసు ఉద్యోగం చేస్తున్న వారికి సలహా ఏదో చూడాలి పరీక్ష చేయలేదు ఏదో డిగ్రీ చేయడం చూస్తున్నాడు వారికి చెప్పిన సలహా అంటే కాదు పెద్దవాళ్ళు ఇద్దరు పిల్లలు కానీ అత్తగారికి తీసుకుంటే ఏంటి జవులు అద్భుత ఆహారం పద్ధతిగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని ప్రపంచంలో డాక్టర్లు అందరూ ఎత్తుకుంటూ చెప్తూ ఉంటారు అన్నీ ఎవరు కాస్త ఇది అంటారు ఇదంతా అదంటారా ఏదో ఇష్టం ఉంటున్నాం ఆహారాలు ఉంటేనే కూడా ఫరస్ ఉంటారు శరీరం గడుపు అది అడగదు దానివల్ల తర్వాత జరిగిపోతుంది చాలా సందర్భంగా ఉంటారు సో అటువంటి క్రమంలోకి యోగం ప్రవేశిస్తే ఈ యోగం ఎదుర్కొంటుంది ఆ జ్ఞానం ఉందో ఆ వివేకంతో తప్పు పెడుకుతుంది అలా దుర్బలాన్ని అధికేంద్రియాన్ని ప్రాప్య నష్టం యోగం ఎప్పుడైతే సమాజంలో యోగం సమయోగం లేకుండా పోయిందో అప్పుడు దాంట్లో వివేకవంతుడు కూడా అది అందుబాటులోకి రాకుండా అయిపోతుంది అతి స్థితిని గమనించి తెలుసుకొని తెలుసుకుడు ఏం చెప్తున్నాడంటే మళ్ళీ చెప్తే ఇంకోసారి చెప్తే మళ్ళీ లోకల్లో దానికి ఒక క్రిక్ స్థాపన కొంత కొంత ప్రోత్సాహం ఇచ్చినట్లయితే మళ్ళీ ఇంకోసారి గట్టిగా ఉపదేశం చేసి అని చెప్తే ఏ కొద్ది మందికైనా మళ్లీ అందుకునేందుకు అవకాశం వస్తుంది అందుకోసం ఆయన శ్రీకృష్ణుని మళ్లీ చెప్తున్నాడు ఏ రాజు మయా అని అంటారు ఏదైతే స్వామి వివేకానంద ఉదయించిన కారణంగా మళ్లీ ఒక రినైజాంట్స్ అంటారు పునరుత్నం వస్తారు మహాత్ములన మరియు ఒక పునరుజ్జీవనం చేస్తుంది ఆ విధంగా శ్రీకృష్ణుడు ఈ యోగానికి ఒక పునరుజ్జీవనాన్ని ఇయ్యోడి ఇలా చెప్తున్నారు సో పురుషం లోకంచ పురుషార్థ సంబంధించిన ఇంకొక ఇంకొక విషయాలు ఏంటంటే అంటే తమస్సు మనుషులు ఎలా ఉన్నాడు ఉంటే మానవుడు ఎలా ఉన్నాడు అంటే సంబంధం లేకుండా పెట్టిస్తున్నాడు పురుషార్థం అంటే దాన్ని అంతిమంగా ఒక మానవుడిగా పుట్టి కొంతకాలం జీవించినందుకోసమని ఏది మీరు సాధించబోతున్నారు దాన్ని పురుషార్థం ఉంటారు ఆ పురుషార్థాన్ని పెంచుకుని దాన్ని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయాలి జీవితంలో సరే మనం లోకంలో చూసినట్లయితే ఏదో యువనలో ఉన్నప్పుడు అనుభవించడం న్యాయమే వివాహం చేసుకుంటాడు పిల్లలను కలుస్తాడు డబ్బు సంపాదిస్తాడు ఖర్చు పెడతాడు ఆ తర్వాత వేసుకోవాలి డబ్బు సంపాదిస్తూ కట్టుబెడతాను సంపాదిస్తూ కట్టబెడతాను ఇలాగ రోడ్డుకు కాదు నెలలు కాదు సంవత్సరాలు కాదు దశాబ్దాలు అయిపోతున్నాయి ఈ రోజు వీడి శక్తి అంతా ఉడికిపోతుంది రిటైర్డ్ అయిపోతాడు రిటైర్డ్ అయిన తర్వాత కూడా కనీసం అప్పుడైన తను తెలిపి ఇలాగే మనం ఉండిపోతే ఏవో కొద్ది రాజకీయ స్వామితో యుద్ధం లేవడం రాజకేశాన్ని తీసుకుపోవడం చేయబడిపోయి అడిగిపోయి పసుపు నిద్రపోవడం మళ్ళీ కటింగ్ లేవడం అలాగే ఇంకో కొద్ది రోజులు తగ్గిపోతే దేహం స్పడిపోతుంది మరికొద్ది ఇదే జీవితం ఏమీ వెరైటీ ఏమీ లేదు ఆర్తి లేదు ఒకే పద్ధతిలో కట్టిస్తున్నాం ధనాన్ని సంపాదించడం భోగాన్ని విభవించడం అర్థము కామో ఇంకో కొంచెం ధనాలతో సంపాదించడం ఇంకో కొన్ని భోగాలు విభవించడం ఈ ధర్మ సంపాదించడంలో అనేక కాంక్లిక్స్ దుఃఖాలు వచ్చేస్తుంటే వాటిని సదుబాటు చేసుకునేది తలముందులు అవుతూ ఉండటం ఈ భోగాలను భూమిలో భోగాలు వస్తే ఆ రోగాలను మందులు వస్తుంటే తలగునిపించటం అయిపోయి జీవితం అయితే అటువంటి జీవితాన్ని ఏమంటారంటే పురుషార్థ సంబంధి లేని జీవితం లోకంటే అపురుషార్థ సంబంధం అటువంటి స్థితిని గమనించి శ్రీకృష్ణుడు మళ్ళీ ఇంకొకసారి ఈ యోగాన్ని మనం బోధించినట్లయితే సమాజానికి హితం చేకూర్చిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఆయన అంటున్నాడు ఎవరంటున్నాడు సేవ సోక్త పురాతన సమాతన అదే యోగాన్ని నేను నీకు జ్ఞానం నేను నీకు ఈ యోగము ఎటువంటి యోగము అంటే పురాతనము అంటే సనాతనము ఈ శ్రీకృష్ణుడు వీతను దోహించిన నాటికి సమాజము హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు భారతీయులు సిక్కులు ఈ విధంగా విడిపోవి లేదు సమాజం అది మరి ఎటువంటి సమాజం అంటే నేనేం చెప్పలేమో ఆనాడు సమాజం అలా మతాల వినిపోలేదు ఇంకా చేరు తర్వాత తర్వాత వచ్చి తర్వాత చాలా కాలానికి వచ్చిందండి తర్వాత శ్రీకృష్ణుడు ఇది బోధించి ఐదు వేల ఆరు వందల సంవత్సరాల పిల్లలు బోధించారు ఈ గేట్స్ అన్ని కూడా మూడవ మెస్ ఫిక్స్డ్ అండి వెరిఫైడ్ వెళ్ళ స్టైడ్ గేట్స్ తర్వాత ఈ ఆ తర్వాత నాలుగు వేల చిన్నర వచ్చింది దాని బట్టి మీరు నాలుగు వేల సంవత్సరాలు గడిచిపోయాక శివుడు విష్ణువుడు అనేటువంటి భేదంతో ఈ విభాగాలు వస్తాయి అంతకాలం గడిపోతుంది ఆయన ఈ కేత గోధించడంతో ఆ విభాగాలేదు శ్రీకృష్ణుడు నామం పెట్టుకునేవాళ్ళని మనం ఊహ చేసే రామకృష్ణం అలా లో ప్రసిద్ధమో వచ్చింది కానీ నామం పెట్టుకున్నాడో గోప పెట్టుకున్నాడో మీ దేవునో ఆయన దేశం ఉందో లేదో మీ దేవునో అందరే భాగమో చెప్తారు రాజ్యపాలన నిష్టగలవారు ఆయన స్వయంగా సింహాసనం అనేది కూర్చోకపోయినా సమాజ ధర్మాన్ని పాటించిన వారు ద్వారకాగరాన్ని నిర్మించినటువంటి వారు క్షత్రియ సంప్రదాయాన్ని క్షత్రియ వంశానికి చెందిన వాళ్ళు ఏ సమయంలో ఉంటారా ఆయన యోగం కానీ నేను ఇది సినిమాలో దర్శకుంటున్న వ్యక్తి నిర్ణయించడం ఆయన ఏమంటున్నారంటే అదే యోగాన్ని నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇది సనాతన ధర్మం మతానికి ఒక బిగింగ్ పాయింట్ ఉంది బౌద్ధ మతము అంటే ఏదో ఒక రోజు అయితే అతడి ఆ మతం ఉండదు ఆ తర్వాత వచ్చింది మతాలకు ఒక రక్షణ ఒక మనిషి తిట్టూ తిరుగుతుంది ఒక వ్యక్తి తిట్టూ తిరుగుతూ మతాల రాజే ఉంటాడు హిందువులు వెంటనే మతం కాకపోతుంది అది వ్యక్తి తిట్టూ జరగదు శ్రీకృష్ణుని దాన్ని బోధించిన ఆచార్య పరంపరలో ఒకటి ఆయన నేను బోధిస్తున్నాను ఇది సనాతనము అంటే దేశకాలంలోకి అతీతమైన మానవాళి కంటేకి ఉపయోగించే విష్ణుమైన సార్వకాలికమైన చర్చ నిర్ణయించోగం ఈ యోగము ఏదో కేవలం హిందూ మతస్థులకు సంబంధించినవి కానీ అనుకోవడం తప్పితే ఒక హిందూ ఒక మతం కాదు ఒకవేళ కొన్ని దాన్ని ఒక మీరు అన్నా కేవలం భారత మాత్రమే సంబంధించినది కాదు అక్కడ జనాలు వ్యక్తి కూడా ఏ పదలవాడి అయినా ఏ క్రామ వాడిగా అయినా ఏ వర్గం వాడికైనా నేను పెట్టే కర్మ నిష్కా ఈశ్వరాత్మక బుద్ధితో చేస్తే అది నిన్ను పరిధిస్త అని కర్మయోగాన్ని చెప్ప చెప్పినప్పుడు అది మతాలకు అతీతమైనటువంటి జ్ఞానం సనాతన అని నేను ఇది చెప్తున్నాను ఎందుకు అర్జునుడి మీకు చెప్పాలి ఇంకొక ధర్మరాజులు చెప్పలేదు మీరు దుర్యోధానికి చెప్పలేదంటే అది అది చెప్పలేదు ధర్మరాజుకి చెప్పలేదు నవరుడికి చెప్పలేదు భీముడికి చెప్పలేదు ఈ అర్జునుడికి స్పెషల్ ఏంటి భక్తు రెండు కారణాలు మీరు భక్తుడవు సత్తుడ సకు సకుడు కారణం చాలం సకుడు చికాలం నుంచి సత్తుడు నేను చెప్తానంటే ముందు ఇది ఎనభై ఏడవ ఏట మోర్జీ కేకట అంటే అప్పట్లో మొన్నై ఏడులో మూడై ఏళ్ళు భక్తి వారిని నమ్ముతున్నాం మధ్య వయస్సులో బోధించారు అంటే కొంచెం ఉత్తర వయస్సులో బోధించారు కానీ అమర్ ఉత్తర తరువాతి వయస్సులో బోధించారు అర్జునుడికి కూడా సేమ్ వయస్సు నూరాారు కూడా నూరా సిమిలర్ ఏజ్లో ఉన్నవాళ్ళు వీళ్ళు పదో పదో యాత్ర నుంచి కలిసి ఉంటున్నారు సఖా అంటే మిత్రులు ఈరోజు ఇంతవరకు అర్జునుడితో కలిసి శ్రీకృష్ణుడు అనే విధంగా తిరిగారు అనేక యాత్రలు చేశారు కానీ ఎప్పుడూ ఎందుకని సభ్యుడైతే చాలా భక్తులు కూడా వెళ్ భక్తోష అన్నది ఒక విశేషణం మంచి విశేషం భక్త అన్నది క్వాలిఫికేషన్ పపురవడం మంచిది అవుతున్నా అంటే మంచి ప్రేమ అనుదానము ఉన్నాయని అర్థము భక్తులు కూడా ఉన్నారు భక్తులు అంటే శ్రీకృష్ణ భక్తుడు అంటే మళ్ళీ నేను మనం చేశాను శ్రీకృష్ణుడు జగద్గురి అని అనుకుని ఆ రకంగా మీరు ఆలోచిస్తారు గురుభక్తి తలబడవాలి గురుభక్తి అంటే మళ్ళీ సాధారణంగా గురువు అనే వ్యక్తిగ తల భక్తి ఈ మన సమాజంలో వాడుతూ ఉంటారు ఒక వ్యక్తిగా ఆరాధించడం అన్నది అది గురుభక్తి యొక్క లక్ష్యం ఉంటారు వ్యక్తిగా కొంత శిష్యుల కృషి చేయడం ఉంటుంది అది వ్యక్తిగా పూర్ణంగా పరిష్కరించమనే అభిప్రాయం కాదు కానీ గురు శిష్య సంబంధాన్ని జ్ఞానము నిర్ధారించాలి కానీ వ్యక్తిత్వం నిర్ధారించరావు అంటే ప్రొలిటికల్ పాయింట్ ఏంటంటే గురువు ఏడలు మీరు మానసిక పరాధీనత సైకలాజికల్ డిఫరెంట్ అని డెవలప్ చేసుకుంటారు అలా నేను తీసుకుంటా వస్తాను దగ్గరికి వస్తాను నేను పెద్దలో పెద్దల పెద్దల దగ్గర పరిస్థితిని తీసుకెళ్తున్నాను ఎదురు చూసే ఉంటారు సో మహాత్మ దగ్గరికి వస్తారు ఎందుకు వస్తారు ఏదో తెచ్చుకున్నామంటారు తమ హృదయంలో ఏదో పరివర్తన తీసుకున్నామని అసలే కాదు మహాత్ముడి దగ్గర ఈ మహాత్ముని మనం దండం పెడితే మనకు ఏదో ఆనందం ఉంటుంది అని వస్తారు దేవాలయం ఎంపీ అలాగే వెళ్తారు మహాత్ముడి దగ్గరికి అలాగే ఏదో కొంత దక్షిణ సమస్య ఆ మహాత్ములు తమని గుర్తించి పరదేస్తే మహానందం అవుతారు ఏ కారణానికి మహాత్ములు మర్చిపోయేది అనుకోండి పేరు ముఖం గుర్తుంటుంది పేరు గుర్తుంటుంది పేరు గుర్తు లేకుండా ఏదైనా వివాళ్ళు పలకరించారు అనుకున్నాయి అంటే వివరాలు రాదు అనుకోండి అప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది అందరాశంగా ఉంటుంది ఆ ఎవరి బాగున్నారా చూస్తారు అయిందే అని ఇలా ప్రజలే మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆ తర్వాత పేరు తెలియగానే ఆ అని పేరు తెలుస్తుంది అని సమస్య అలాంటి ఉంటారు పేరు గుర్తించి పలకరించారు అనుకున్నాయి ఆ ఎవరి పేరు గుర్తించి పలకరించారనుకోండి మహానంద పేరు గుర్తించలేకపోయారు ముసం గుర్తుపట్ట పేరు గుర్తిపట్టలేకపోయారు అనుకున్నారు కొత్త చూస్తాను అయ్యో మనకి స్వామిజీకి మనం ఇంత సేవ చేశాం కానీ మన పేరు ఆయన గుర్తులేదు అని కొద్దిగా చూపిస్తాం ముఖము గుర్తులేక పేరు గుర్తులేక ఏమంది మీరు ఏ అని అడిగారు అనుకున్నాడు ఇంకా చూస్తా దీన్ని అంటే ఎదుటి వాళ్ళు తమను గుర్తించటము తమని మీద ప్రేమ మీద నా మానసిక సంతోషం ఆధారత గురించింది దీన్ని ట్రాన్స్పరెన్స్ అన్నది ఈ ట్రాన్స్పరెన్స్ అన్నది భార్య అవస్థల నుంచి చాలా బలంగా ఉంటుంది చాలా బలమైన ట్రాన్స్పరెన్స్ ఉంటుంది ముఖ్యంగా భార్యావస్థలు ఎవరాలు అంటే ట్రాన్స్పరెన్స్ కారణంగా ఎవరాడుకోవాలి అధికంగా ఉంటుంది అందుకంటే నేను ఇంకా సేవ చేస్తున్నాను కుటుంబానికి దీన్ని నేను చల్లా నన్ను తిరిగి ఆమెను ప్రేమించటం లేదని మీరు అనుకుంటారు ఆ నేను ప్రేమ కుటుంబం నేను ప్రేమించుకునే ఉన్నాను కదా ఇంకెంతకంటే ప్రేమించడం అంటే ఇంకేం చేయాలి వచ్చి ఏం చేయాలి బ్యాధి అలా నేను ఇంతకంటే ఏం అనే అని ఆడనుకుంది తర్వాత వీడు నన్ను ప్రేమించటం లేదని అనుకుంటున్నాడని ఆది తెలియదు తెలిసినా పట్టించుకోకపోవచ్చు ఏదో అదే ఉంది అలా అనుకుంటున్నారు వీడేదో నన్ను ఏమీ ప్రేమించట్లేదు అని ఒక ఫ్రస్ట్రేషన్ ఒక కంప్లయన్స్ తోటి ఒక జీవెన్స్ మనసులో నిలబడుతుంది దాంతో ఎంత సేవ చేసినా ఈ గ్రీవెన్స్ అలాగే ఉంటుంది ఏదో ఒకసారి తిన్న సేవ చేయడం మర్చిపోయింది అనుకోండి ఇదిగో ఈ గ్రీవెన్స్ బాగా నేను అప్పుడు అనుకున్నాను ఇది అక్కడ ట్రాన్స్పరెన్సీ అంటే ఉంటుంది ట్రాన్స్పరెన్సీ ఆ పదం ముందుకొస్త తన ఇన్నర్తికి సైకాలజీ లో వాడతాను పదాన్ని తన ఇన్నర్స్టమ్స్ వచ్చి వెలిగి వాళ్ళు కారణము దీన్ని ట్రాన్స్పరెన్సీ అంటారు ఈ ట్రాన్స్ఫర్మేషన్ భార్య సంస్థల మధ్య కాకుండా తల్లి కుటుంబులు మధ్య తల్లి కూర్పుల మధ్య కూడా భార్యా సూ ఉంటుంది ఇది వ్యక్తి ఆరాధన చేసే సందర్భంలో గురు శిష్యుల వచ్చి ఉంటుంది ఏం జరుగుతుంది గురువులు ఏం చేస్తుందంటే దాన్ని ప్రమోట్ చేస్తుంది ఎంకరేజ్ చేస్తుంది Guru గురువు కనుక జ్ఞానాన్ని యోగించి వాళ్ళైతే ట్రాన్స్పరెన్సీని ఎంకరేజ్ చేయాలి గురువు తెలుస్తూ ఉంటుంది ట్రాన్స్పరెన్స్ మంత్రి కాదు సెట్రాజికల్ డిపెండెన్స్ మంత్రి కాదు పర్సనల్ ఎడవేషన్ అంటారు అంటే వ్యక్తి పీట మంచిది కాదు అని గురువు తెలుస్తూ ఉంటుంది ఎందుకని ఆయన జ్ఞానాన్ని బోధించే గురువు అంటే జ్ఞానం లే భాగంగా ఇది కూడా తెలుస్తూ ఉంటుంది అంటే ఎదుగు వాడు వ్యక్తి పీట పెద్దా అని అనుకున్నా గురువు జ్ఞానం అనేది ఎప్పుడూ నిరంతరంగా వస్తూ ఉండటం మూలంగా శిష్యుడి కూడా తెలిసి మీరు గ్రోత్ మనం ఎదురుదై కూడా గ్రోత్ ఉంటుంది దాంతో మీకు వ్యక్తి పూజ అప్పుడు యథార్థమైన ప్రేమ నిర్మాణం యథార్థమైన ప్రేమ ట్రాన్స్పరెన్సీ అంతా రికార్క్ గురువు నన్ను పలక పెట్టాలి అందరికంటే ముందు నాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి నాకు తప్పనిసరిగా ప్రసాదం ఇవ్వాలి కేసుక నాకు నమ్మిపోకుండా ఇవ్వాలి తర్వాత నేను ఇది తీసుకోవాలి నాకు ఇవ్వాల్సింది ఇవ్వాలి ఇదంతా ట్రాన్స్పరెన్సీ లో భాగం ఇది ఇండియన్ దాత్నాన్ని యొక్క మేజర్ క్యారెక్టర్ ఈ సమాజంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని పెద్దలు వర్ణించారు బిడ్డి పక్షులు ఇవ్వలేని వాళ్ళందరూ దీన్ని అలా వర్ణించి పెట్టారు ఇంకేతనే మీరు ఎవరినైనా చెందించినాం దాటినా బిడ్డ ప్రసంగతి పేరు చెప్తే విధి కొడతారు నాకు సో ఇది దాని భక్తుల అధికార భక్తున్నారు అంటే జ్ఞానముంది ప్రీతి ఆ జ్ఞానాన్ని మనం పొందడానికి సహకరించేందుక ఆ మహాత్ముంది ప్రేమ కృష్ణు సార్ అన్నీ ఉంటాయి కానీ వ్యక్తి పూజ మాత్రమే ఉండదు వ్యక్తి పూజ అంటే ఎలా ఉంటుంది కేవలం ఆ పర్సనాలిటీ నా భుకునే కానీ జ్ఞానానికి అక్కడ తాగు వేయమంటే వ్యక్తి పూజ ఉంటుంది కాబట్టి సరేగా చెప్పాను నేను ఎందు ఇంట్లో చెప్తాను నా దగ్గర అలా చెప్తాను ఎందుకు తోచి చెప్పాను భక్తు అనే మాటని నేను పెద్దగా అర్థం చేసుకోవాలని అభిప్రాయం అంటే తెలుసు భక్తు నేను భక్తుడదు భక్తుడు అంటే ఏ జ్ఞానాన్ని జ్ఞానానికి ప్రతినిధిగా నేను నిలిచి ఉన్నాను ఎదుగు కదా శ్రీకృష్ణుడు ఆ జ్ఞానము కోరే యథార్థమైన శిష్యుడలు అలా కోరేడు శిష్య స్నేహం మాం ప్రసన్నం అని అన్నాడు మాట అతను ఏళ్ళ స్నేహంలో మొదటిసారి ఉన్నాడా నేను నీకు శిష్యురాను అంటే శ్రీకృష్ణుడు గురు స్వామి గుర్తించి నేను నేను శిక్షున్నాను అని అని నాకు నేను మాత్రమే కాక భక్తులు కూడా నువ్వు అవ్వవు కనుక మీకు నేను తీసుకొస్తున్నాను లేదంటే చెప్పి చెప్పవలసినే సహాయ చెప్పి ఎవరు చెప్పి ఆ హలో అంటే హలో ఉండాలి చాలా ప్రేమగా ఉండాలి బొమ్మో ట్రెయింటింగ్ ఆటో కొన్ని దిక్కినాలు కానీ పుస్తకం ఇవ్వకూడదు పుస్తకం ఎవరు ఇవ్వాలంటే చదువు నుండి ప్రేమ కలవాలిక పుస్తకం వేస్తే ఉంటుంది ఆ పుస్తకం తీసుకుంటారు గిట్టిగా ఇచ్చిన తర్వాత తీసుకుంది తీసుకెళ్లి అది అక్కడ పెట్టారు లోపల ఎక్కడ పెట్టారు ఆ తర్వాత అది ఆ మొత్తంలో కలిపి ఎక్కడో కనపడకుండా ఎప్పుడో నాలుగేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత కనపడుతుంది పుస్తకం ఏమి ఎన్ని స్పష్టం మరొక వేసి హాస్పిటల్ మనం ప్రస్తుతం ప్రస్తుతం ఇవ్వాలి అంటే హెగరవాడికి తదు విద్య మీద ప్రేమ లేని వారికి విద్య మీద ప్రేమ లేని వారికి అయితే ఏదో అలాంటి టైం చేస్తాం మాట్లాడుకో ఏదో ఒక అభిపృద్ధి పొందాలి అలాంటి ఏదో తొందరగా చెప్తున్నారు సఖాపేది భక్తుల ప్రస్తుతూ ఓకే రహస్యం యత్మం యోగో జ్ఞానమిర్థ నాకు అంత తృప్తిగా ఉంది ఎందుకంటే యోగం అంటే జ్ఞానం ఉండదు యోగం అంటే జ్ఞానం ఉండవే నేను ఇప్పటి పదిసార్లు అన్నాను చూసాను ఏదో అందిస్తున్నాను తప్పిస్తే యాంటిసిపేట్ చేసి అనిపిస్తున్నాం సెంటర్ యోగ అంటే జ్ఞానం అని అర్థం బాగా బలం అన్నాం అంతకి బలం వచ్చిందా లేదా మనం కరెక్ట్ గా తెచ్చినామని యోగా అంటే జ్ఞానం అని అర్థం అంతేగాని యోగ అంటే యోగాసనాలు అన్నా యోగాసనాలు వాటికి వాటి గురించి మీరు వ్యతిరేకంగా చెప్పట్లేదు యోగాసనాలు కూడా లేదు నేనే చెప్తాను అభ్యాసాత్ జ్ఞానాభ్యా అభ్యాసం కంటే జ్ఞానం గొప్పదన్నారు అభ్యాసం కంటే జ్ఞానం గొప్పది కంటే అభ్యాసం కంటే అభ్యాసయుక్తమైన జ్ఞానం గొప్పదంటగా యోగాసనాలు అభ్యాసం అంటే యోగాసనాలు వేయడం యోగాసనాలు వేయడం కంటే లేదంటే బండ బండగా వేయమీ తెలుసుకోకుండా ప్రాణాయామాన్ని చేసుకుంటూ పోవడం ముక్కులు చెప్పేసి ప్రదక్షిణాన్ని తెలుసుకుంటూ పోవడం నాటికాలంటారు ఎందుకు బాగా నష్టపడతారో చెప్పేసి వాడికి గురించి తెలియగలుగుతారు దానికంటే తెలుసుకుని చేయడం మంచిది శ్రేయోహి జ్ఞానం అంశ జ్ఞానా ధ్యానం విశిష్య అభ్యాసం చేస్తూ తెలుసుకోవడం కంటే అభ్యాసం చేస్తూ తెలుసుకొని ఆ తెలుసుకున్న దాన్ని తన జీవితంలో ఆచరించి చేసుకుని ఆచరణలో పెట్టడం మరింత గొప్ప అలా బాగా పనిలో ధ్యానంలో వస్తుంది ఇదంతా ఇక్కడ ఇది యోగ అంటే జ్ఞానము అని అంటే కర్మయోగం అంటే గమ్మకారు కర్మయోగం అంటే కర్మని చేసే అర్థుడు కర్మని సెలెక్ట్ చేసుకుని చేసే మన హృదయంలో ఉండవలసిన వివేక జ్ఞానానికి కర్మల్లో ఉండవలసిన మరి అదో కర్మ కర్మ ఫాలో రైట్ యాక్షన్ ఫాలోస్ రైట్ అది ఒక రీజ ఉంది నేను సరైన అవగాహన విజన్ ఉన్నట్లయితే యాక్షన్ ఆటోమేటికల్లీ ఫాలో యాక్షన్ కూడా ఉంటుంది సో ఎందుకని భక్తుడు సహుడు అయిన వాడికే చెప్పాలి కేవలం సభ్యుడు చాలదు లోపలికపోయే వాడికి చెప్పడానికి వీలు లేదు భక్తులు చెప్పడానికి వీలు లేదంటే సందర్భం కాదని విషయమే కాదు సందర్భం కాదు మీరు వాడి హృదయంలో ప్రేమని జిజ్ఞాసని వేకెక్కించగలిగితే అప్పుడు చెప్పండి వాడికి జిజ్ఞాస ఉండదు ప్రేమ ఉండదు ఎందుకు దగ్గర మీకు చెప్పి ఉపయోగం వేస్తుంది కదా లోతు కంఠకోశం కాదు చెప్తున్నామంటే మాట్లాడుతున్నామంటే మాటకు ఎదుగు ఉండాలి వీలు కాదు యోగ్యుల ఉండాలి అప్పుడే మాట్లాడాలి అంతేగా కర్షశ్వాస పెట్టుకోకూడదు కదా నేను సో ఈ ఎందువలనగా ఎందుకంటే భక్తుడు శకుడు అయితేనే చెప్పాలని ఎందుకన్నా అలా పెట్టారు ఈ ఎందువలనగా ఏకపు ఉత్తమం రహస్యం ఇది ఉత్తమమైన రహస్యము ఎప్పుడు కూడా జ్ఞానము రహస్య ఎందుకంటే రహస్యం అంటే ఏ కొద్ది మందికి మాత్రమే తెలుసు లేకపోతే రహస్యం ఉంటే లేకపోతే రహస్య హృదయ హృదయంలో ధనవ రహస్యం కాదు ధన రహస్యం ఎందుకు ధనం జేబులో ఉంటుంది ఇది ఉందరాలు వస్తుంది సార్ నాలుగు ఉందరాల వస్తుంది ఇది తెలుసుకునే ఉంది రహస్యం ధనం ఉన్న వాళ్ళకి తెలుస్తూనే ఉందిగా నాలుగు నాలుగు ఎందుకంటే ఉంగరాలు రెండు ఉందరాల ఎదు ఏది అలాగే దొచ్చేస్తుంది బంగారాలను వజాలను దొరికిస్తున్నాయి ఆ వీరత్వాలు ఎల్లూరు ద్వరిస్తుంది ధనం అంతా ఎందుకు అలాగా ఉంటుంది ఎలా దృష్టిస్తున్నారు ఎందుకు అలాగా తప్ప సో ధన రహస్యం కాదు హృదయంలో ఉంది లేదో అది రహస్యం హృదయంలో జ్ఞానం ఉంటుంది అది రహస్యం మళ్ళీ ఇటు అంటే కర్మ కర్మకి సంబంధించిన జ్ఞానం ఉత్తర రహస్యము అంటే ఉపాసనకి సంబంధించిన జ్ఞానం ఉత్తమ రహస్యము అంటే కర్మయోగము జ్ఞాన యోగము ఆత్మ జ్ఞానానికి సంబంధించినది జ్ఞానం ఆ ఉత్తమ పురుషాస్త్రానికి సంబంధించిన జ్ఞానం అది ఉత్తమం రహస్యం ఇది ఉత్తమ రహస్యం కర్మరహస్యం ఎవరికి చెప్తారు కర్మశ్రద్ధ గలవారి చెప్తారు ఉపాసనా రహస్యాలు ఎవరికి చెప్తారు ఉపాసనైంది శ్రద్ధ గలవారిని చెప్తారు ఈ రోజుల్లో అంటే రైతుల్లో చెప్పుకుంటూ పోతున్నారు కానీ పొరవాళ్ళు కోపం యజ్ఞ పొందవడికి అడిగిన వరకు చెప్పేవారు అడగకుండా చెప్పకూడదని ఒక శాస్త్రం అలాగే రెండో వాక్యం ఉంది అడిగిన వాడికి చెప్పకుండా ఉండకూడదు రెండు కల్ప వార్తం అది కూడా శికృష్ణే అన్నాడు భారతంలో వస్తుంది అడగకుండా చెప్పద్దు వాడికి చెప్పకుండా ఉండద్దు ఇవాళ సిటీ అయితే అడిగితే ఎకాలుసినా మీకు అలా ఉపాసం చేసే బాగుంటే తీసుకోండి అని చెప్పాను అడిగిన వాడికి అయితే మర్చిపోయి ఉంటారు అన్నప్పుడు కూడా చెప్పదు అంటే ఇక మీరు రోజుని పోతుంటే అనంతరం ఎలాగంటే దా ఎని అలా మొదలైన అయిన వరకు చెప్తాను అదొక నేను సో ఏదైనా ఉత్తమం రహస్య భక్తుడు సత్తుడు కనముడు రాము కాబట్టి నేను ఏం చెప్తున్నాను మీరు జీవితాన్ని ఎంతో ప్రేమ పొంది హృదయం పాత్ర అని అన్నారు గీతలో కాదు గేట అయిపోయిన తర్వాత అనుగేతల్లో అవుతాడు బ్రహ్మభారతంలో గేత్త అర్థ గీత నా హృదయము అంటే రహస్యము అర్థం నా హృదయంలో ఉన్న రహస్యము గీతలో చెప్పాను నేను అది గీత అది మీకు చెప్తున్నాను ఎందుకంటే మూనాభు భక్తుడే సత్తుడే అర్జునోవాచ అపరంభో జన్మా కథమెతీయా మదౌ ప్రోక్తవాని ప్రోక్త ప్రోక్తాన్ని క్షితి కలి క్రిప్త్యా రెండో అధ్యాయం మూడో అధ్యాయం తోటి కర్మదే వంశ క్రీస్థానం కూడా తీసుకుంటారు వంశం కూడా తెచ్చేసాడు అక్కడ గీతకుంటే శ్రీకృష్ణ దగ్గర నుంచి చాలా అయితే అర్జులు తీసారు చెప్తే ఇవన్నీ ఇండియాకి తీసుకుంటా అంటే గర్బన్ చేస్తాను ఇంకొక హెయిదు నిమిషాలు ఇంకో శ్లోకం చెప్తే అప్పుడు మళ్ళీ వద్ద అలాగే కాదు ఇక్కడ విషయం చెప్పడానికి అయిపోయింది అర్జును తీసుకోవచ్చి ఇంకా యుద్ధానికి కొంత టైం ఆ ఏం గండాలి ఇంకా వద్ద ఆలోచనట్టుగా ఇంకా యుద్ధంగా ఉన్నాయి వాళ్ళు యుద్ధం అలా చేసేవారు అన్ని అన్ని పక్షాల వాళ్ళు రెండు పక్షాల వాళ్ళు కూడములుసుకుని ఆయన ఇంకా మన యుద్ధానికి సిద్ధమైన సరే రూల్స్ కబడ్డీ ఆయన పెట్టితే యుద్ధం రూల్స్ అన్ని పెట్టుకుని అంత తర్వాత ఆయన రెడీ అయినా రెడీ అయ్యాను యుద్ధం అంటే ఆ మొదలు పెట్టాను ఒకరు చెప్పేసింది కనిపిస్తుంది అలా ఉండేది యుద్ధం ధర్మ యుద్ధం అంటే ఎవరి వాళ్ళు మేము రెడీ కాదు అంటే అలా ఉండేది తర్వాత ఆ ప్రిపరేషన్స్ లో వాళ్ళు ఉన్నారు సో మన వాళ్ళు జీపీస్ వాళ్ళ మీద రాజపుత్రులు బ్రిటిష్ వాళ్ళని తెలిసి చేస్తున్నారు బ్రిటీష్ వాళ్ళు స్వరంగుడు తెలుసు వీళ్ళు ఫస్ట్ రోజులు గోరాలతో నిండికెళ్ళిపోయేవారు హారహార మహాయ్ సెరంగారు వీళ్ళు కలిసిపోయేవారు తెలిసిపోతే స్పష్టం ఉన్నది నీరమానం బాగా వీరికి వీరి కోరుకు తీసిపోయింది రాజ్యం చేసింది అలా తెలిసింది అలాగే బ్రిటిష్ వాళ్ళు మన దేశాలనే ఆధంగా ఏదైనా బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ టైం స్వరంధుల్ని ప్రవేశిస్తూ చేసింది వాళ్ళు విజయాన్ని సాధించారు విజయాన్ని ఆనందంగా సాధించారు అర్జున అర్జునుడు ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాడు ప్రశ్న వెళ్ళడానికి అవకాశం ఉంది అడిగాడు దాంతో కొంచెం ముందుకి సాగుతోంది ఎక్కడ అసలు అయిపోవలసినా ఎప్పుడో అయిపోతుంది ఆ అర్జునుడు ప్రశ్న ఏంటంటే వేదగా నువ్వే వెళ్తే హిరణ్య గర్భుడికి సూర్యమండలాంతి ఈ ఆలోచించిన వాడికి నిన్న దాకా ఉన్న దేవద్రీదేవి దర్శన పుట్టి నాతో పాటుగా నాకు సమకాలీముడవై నాకు స్వప్పుడవై ఎనభై ఐదు వేల వయస్సులో మళ్ళీ నాకు చెప్తున్న వాడిని హిరంగు చెప్పిన అది నివే ఇద్ద సృష్టి ఎప్పుడు జరిగింది బిలియన్ సంవత్సరాల జరిగింది సృష్టి అది ఆదిత్యుడిన హిరణ్యగర్ భూమికి చెప్తుంది నువ్వాలి ఇద్దరు చెప్తున్నది ఆరు వైపు నాలుగు లెవెన్ వేసింది ఇదేం బాగుండే సందర్భంగా జరిగింది ఎందుకంటే నీ వయస్సు చూస్తే ఎనభై ఐదు ఏళ్ళ నాలుగు పాయింట్ ఐదు బిలియన్ ఎల్ల నువ్వు హిరీన్ నగర్ గురించి భోజనం అని అది వేలు సందర్భ భాష చిత్రంగా అపరం జన్మ జన్మ అపరీ నిన్న పరమ సూర్యభగవాన్ సూర్యభగవాన్ బోధించేదిహస్పత సూర్యభగవాన్ బోధించారు అంటే సూర్యవంశ క్షత్రియులకి చంద్రవంశ క్షత్రియులకి ఇద్దరికి రెండు వంశాల వాళ్ళకి మూల పురుషుడు సూర్యుడే సూర్యకాంతి సూర్యుడి నుంచే వస్తుంది చంద్రకాంతి సూర్యుడు నుంచే వస్తుంది ఏదండి చంద్రుడు ఎస్లప్తి అర్థం కాదు చంద్రుడు ఎస్లప్తిగా వస్తాడంటే ఆ మూల పురుషుడైన సూర్యుడు ఆయనకి మూడు గోడు పుట్టేవాళ్ళు సూర్యుడు ఎప్పుడు పుట్టాడు పరమి జన్మ పరం ఎప్పుడో పుట్టారు సృష్టికి ఆదిలో పుట్టారు అదిలో చూసినా నిన్న దాకా మొన్న పుట్టారు నేను ఎదుగుందిగా నా అక్కడికి అడుగున్నాము కుదు సృష్టికి ఎప్పుడో ఆదిలో పుట్ట ఎలా ఉంటాయ్ మీరు నిన్నడాకము పుట్టిన మీరు ఆడ ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం తీసుకెళ్ళినప్పుడు అప్పుడు పుట్టిన సీజీవుడికి ఈ యోగాన్ని బోధించావా నేను ఎలా అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని నేను హౌ టు అండర్స్టాండ్ చేస్తాను నాకు అర్థం కాదు కదా నిజా వీళ్ళు నేను ఏ విధంగా ఈ అంటే ఇప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు ఈశ్వరావతారతను తెలియకుండా అడిగినట్టుగా ఉంది కృష్ణ దాని మీద భవిష్యతాలు భగవత్య ప్రతిధ మీద వృత్తండి మాకు తత్పరిహారా లేదా మీకు ఒకసారి అపారీ అని కింద లేదు ప్రాఫెక్ కింద లేదు నా ఉంది కదా అదే ప్రాఫిఫ్ ఓకే భగవా భగవంతుడు శ్రీకృష్ణ భగవాను చెప్పినది విరుద్ధంగా ఉంది విప్రతి సిద్ధం అంటే విరుద్ధం విరుద్ధంగా కాంకటిగా ఉంది ఏమిటి కాంక చెప్తున్నారు కదా నేను నేను సూచించి కోసం సినిమా నేనే తండ్రి తిట్టి తండ్రితో కొంత నాన్నగారు మీకు నేను ఉన్నాయి కదండి అంటే అది ఎలాగో తెలుస్తుంది నాన్నగారు పెళ్ళి అయినప్పుడు మీ ఏంటి ఇండియాలో నాయ్య తెలియదు విధంగా లేదు తలకనేది అదే విరుద్ధంగా లేదా వాక్యం విరుద్ధంగా ఉంది కాబట్టి ఈ సీత స్వీఎన్ కూడా అలాగే ఉంది విరుద్ధంగా ఉంది అది కమిట ఎవరికి అభ్యుది కాదు అభివృద్ధికి ఉండదు ఆ కనిక అభివృద్ధి అలాంటి చెందుతుంటే హిషాభిమాం పాం ప్రసన్నం ఎందుకు అంటారు ఆ కంట అభివృద్ధి కాదు ఆ కంట అలాంటి ఆలోచన ఎవరికైనా కలగచ్చు కలిగితే మన దానికి అలా ఆ ఆలోచనని సరిచేయాల్సిన అవసరం ఉంది మా భూమి తస్ట్యతిని గుర్తిది వాళ్ళు కంక్లూడ్ చేసి కూర్చుంది సార్ శ్రీకృష్ణుడు అఫీ కూడా ఇది విరుద్ధంగా ఉంది అని కంక్లూడ్ చేసి కూర్చుంది సార్ అని నిశ్చయానికి వచ్చింది ఎవరో తర్వాత కాలంలో విద్య చదివిన వాళ్ళలో ఎవరైనా అటువంటి నిశ్చయానికి వచ్చే అవకాశం ఉంది మా బుద్ధి భూత అటువంటి బుద్ధి అటువంటి నిశ్చిమ వరికి కలపకపోవడం అంటే అర్థమేంటి ఆ శంకని పరిహారం చేయాల్సిన అవసరం ఉన్నది శంకని పరిహారం చేసేస్తే శ్రీకృష్ణుడు ఈశ్వరావుగాను అనుక అనుకూల ఒకసారి హంక్యని చేస్తే ఇంకా పరిహారం వచ్చేస్తుంది సో తత్పరిహారం ఆ శంఖను పరిహారం పరిహారం అయితే కర్పించుకోవడం కర్పించడం ఆ శంక కలదకుండా ఉండమని అర్జునుడు అడుగుతున్నాడు అర్జునుడికి నిజంగా సందేహం ఏం లేదు కానీ ప్రశ్న రూపంగా అడుగుతున్నాడు అడిగేస్తే శ్రీకృష్ణుడు సమాధానం చెప్పేస్తే అవినాశంగా పరిగణిస్తుంది పవంటి ఇవాడు చోద్యం ఇవ్వడం ప్రశ్న అడిగాడా అన్నట్లుగా తెలివిని తనకు తెలివిని విషయాన్ని ప్రశ్నగా అడిగాడా అన్నట్లుగా అర్జునుడు అడుగు అడుగుతున్నాడు ఎవరు అడుగుతున్నాడు అపరం అల్వాదేవస్ భవతో జన్మయా కృష్ణ భవత జన్మ అల్వా అపరం అపరం అంటే నిన్న కాక ఉన్న అల్వా కన్నా అది వినజ్ గితాములో మీద నువ్వు పుట్టింది అల్వా జీవుడు నిన్న కాక బొమ్మ ఎనభై ఏళ్ళకి క్రితం వసుదేవుడి గృహంలో వసుదేవుడి గృహం అంటే కారణంగానే గృహం నివసించి ఉన్న స్థానం ఏంటి కారాగృహం ఆ కారాగృహంలో నువ్వుగా నాకు తెలుసు పరం పూర్వం సద్వీ జన్మోత్పత్తి దివస్పత ఆదిత్య ఆదిక్యుడి ఉంటాడా ఆదిత్యుడు ఎప్పుడు దుక్కరు ఆదిత్యుట్టారు ఎందుకు సందేహం ఎప్పుడు దుక్కరు సృష్టి మొదల ఎక్కువ కోట్ల సంవత్సరాలు అవిస్తుతమా సీన్ మహ్యం ఉండగా అది అర్థమేత విజానీయం నీవు చెప్పిన ఈ మాట నేను ఏమన్నా ఎలా అర్థం చేసుకోవాలి ఏటా మాట అవిరుద్ధార్థతయా విజానీయం శ్రీకృష్ణుడు విరోధం లేని మాట చెప్పాడు విరోధం అంటే కాదు పరస్పర విరోధం తను చెప్పిన దానికి తనే విరుద్ధంగా అటువంటి వినోదం లేని మాటని శ్రీకృష్ణుడికి చెప్పాలని నేను ఎలా తెలుసుకోవాలి ఎందుకంటే ఏ రీవు సృష్టి సూర్యుడికి ఈ యోగాన్ని చెప్పేదో అదే రీవు ఇప్పుడు నాకు అదే యోగాన్ని చెప్తున్నారా ఇది ఎలా ఉందో చాలా దూరంగా ఉంది సుమ ఎందుకంటే నిన్న తీరు చెప్తుందండి నిన్న కాకమున్నా నాకేం చెప్తాను తగ్గు అని చెప్పి నాకు ఇప్పుడు చెప్పడం జరిగింది చాలా వివిధంగా ఉన్నా తగ్గుతుందో నాకు అర్థం కావట్లేదు కాబట్టి దీని గురించి వివరించారు అని ప్రశ్న అడిగాడు ఈ ప్రశ్న నుంచి అవతారవాదము అని లోకంలో ప్రఖ్యాతి చెందిన ఒక మీమాంస ఆరంభమైంది ఇది ప్రశ్న ఈ అవతారవాదం ఇక్కడ మొదలుపెట్టి బహుళ నేను ఐదో శ్లోకంతో తొమ్మిదో శ్లోకం వరకు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఐదో శ్లోకాలు ఈశ్వరావతారాన్ని గురించి సమద్రంగా ఈ ఐదు శ్లోకాలలో మనకు సమాధానం వచ్చేస్తుంది ఈ ఐదు శ్లోకాలను మినహాయిస్తే ఇంకెక్కడా కూడా ఇంత సమద్రంగా ఇంత బ్రీఫ్గా ఈ టాపిక్ లేదు అవకార వాదాన్ని బాగా నిరూపించాయి ఇక్కడ ఒకటోటే నాకు కనబడినంతరం ఇక్కడ వస్తుంది కాబట్టి ఈ టాపిక్ గురించి ఒక ఇంపార్టెన్స్ ఉన్నాయి శ్రీభగవాణ్యహం వేదసాం తపా అద్ది అనుసంధించే అద్విన పరం తపా సంబోధం అర్జున ఇప్పుడు అనేక జన్మలు నీకు తెలిపేవి నాకు పెరిచేవిటేషన్ అని అంటారు పునర్జన్మ సిద్ధాంతం ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని హిందూ ధర్మంలో ఒక ప్రధానమైన అంశంగా అచాదీని పరిగణిస్తారు వివేకాస్తాం కూడా లాగే పెట్టారు హిందూ మతానికి కొన్ని ప్రధాన లక్షణాలు ఉన్నాయి ఎక్సెన్షియల్ ఉన్నాయి దాంతో ఒకటి హిందూ ధర్మంలో ట్రాన్స్ మైగ్రేషన్ ఆఫ్ ది సోల్ అంటే జీవ పునర్జన్మ సిద్ధాంతం దాన్ని స్వీకరిస్తారు మీకు క్రిస్టియానిటీ లో జీవుడికి పునర్జన్మ ఉండదు ఇంకా స్వర్గానికి వెళ్తాడు నరకానికి పోతాడు ఇదే జన్మ ఇదే కాంతి స్వర్గానికి వెళ్ళిపోతే గొడవ ఊడిపోతుంది నరకానికి పోయాడే ఇంకా పర్మనెంట్ గా యొక్క అధీనంలో ఓడిపోతాడు అలా గెలిచిపోతున్నారు ఇంకా దాన్ని వ్యక్తిఫై చేస్తు అవకాశం క్రిస్టియానిటీ ఇస్లాము అవి ఎలా పుట్టాయి పాశ్చాత్య మతాలు ఎలా ఉన్నాయి ఈ గడ్డలో పుట్టిన మతాలన్నీ కూడా పునర్జన్మని ఎంజీకరిస్తాయి ఇక్కడ భారతదేశంలో పుట్టిన మతాలంటే పునర్జన్మను ఎంజీపె మతాలంటే ఏంటి గౌద్ధం వైష్ణవం కూడా ఒక మతమే శైవం గౌద్ధం జైవం జైన మతం కూడా పునర్జన్మను అంగీకరిస్తుంది సిక్ కూడా అంగీకరిస్తుందేమో లేదు నాకు తెలియదు సో ఆర్య సమాధి కూడా పునర్జన్మను అంగీకరిస్తాడు ఇతర చూసిన మా బౌద్ధుడు పునర్జన్మలు అంగీక సో ఈ పునర్జన్మస్తా అంగీకారానికి కావాల్సిన బేసిక్స్ ఏమిటంటే చంద్రంలో రెండే రెండే సమాచారాలు చెప్తారు రాష్ట్రాలను సమాచారాలు అదే మాట పెట్టారు అలా బేసిస్తాం ఏంటంటే అసృత అభ్యాత స్పృత లణార్థ అని ఒక దేశంలో చెప్పారు ఇప్పుడు వీడు ఒక అపురత అధ్యాత్మ అంటే వీరు సుమర్ధక ముందు వీళ్ళు జన్మలేదనుకోవాలి ఇప్పుడు ఈనాడు వారు పొందుతున్న సుఖ దుఃఖాలకి హేతువు లేకుండా అలాగే ర్యాండంగా వీళ్ళు ఎక్కి పడ్డాయని చెప్పాలి వీళ్ళు చేసుకున్నది వీరికి అంటే అది కొంత సోహంగా ఉంది కదా వీరు ఒకరు వేదవాడుగా ముఖ్య పోలీసులు వీటితో ముఖ్యారు అలా పుట్టి వారు భర్త రిజిస్టర్ వారికి ఆస్తిలో సగవాడే వస్తాయి తండ్రి ఆస్తిలో సెవెం వీడికి వచ్చేస్తుంది బర్త్ అయి రిజిస్టర్ చేస్తే చాలు ఆ తర్వాత కాలంలో వీళ్ళు తండ్రిని వదిలి పెట్టి ఏ నేను పడుతుంది దత్త మీద కేసులు వేస్తే ఇది వినఫ్ టు ప్రూవ్ వీళ్ళు తొరితను ప్రూవ్ చేస్తే చాలు వాళ్ళ జస్ట్ బై యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ అది డిటేషన్మెంట్ ఇది అయినాయి ఇంకొకడు బై యాక్సిడెంట్ ఆఫ్ ది సేమ్ బర్త్ పర్సెంట్ ఉంటుంది ఉంటుంది ఎక్నాండమ్ ఇదే బిగినింగ్ లో హిస్టరీ లేదన్నారు అనుకోండి అప్పుడు ఏమో చెప్పాల్సి వస్తుందంటే ఈ సృష్టిలో జస్టిస్ లేదని చెప్పాలి ఎందుకంటే ఎక్నాండమ్ అయినప్పుడు వీడి ప్రారంభంలో ఏముంది మీరు మీ జిల్లా ఎందుకు వాళ్ళు ఇద్దరు తర్వాత మీరు మీరు మీరు వేస్తే హారాస్కోప్తే ఇద్దరుగా ఐడెంటికల్ రాడెంటికల్ వీరికి పాలు ఇవ్వడానికి తల్లికి టైం లేదు తూలి ఎక్కువ ఉంటుంది రోజు పక్కన అవి దయ్యం వీరు ఆ దయ పక్కన మధ్యలో బుద్ధిని వస్తూ ఉంటుంది వీరికి పాలుస్తూ వీరిని పరిరక్షించడానికి వాళ్ళకి టైం లేదు అలా ఉంటుంది వారి లేదు ఇక్కడ వీరిని తగ్గడానికి వీరి తల్లికి పాలు ఇవ్వడానికి టైం ఉండదు అది ఒక అవయవా కూడా ఉంటుంది ఇక్కడ ధ్యాటీ అంటే పెరుపుడు తల్లి ఇవ్వడో కాదు వీరికి పెంచి బంగారం తీయ ఈ నాలుగు కోలాంటి బంగారో ఉంది పైన ఏమో ఖరిగైన బొమ్మలు వెళ్ళాడు చేసి వాళ్ళేమో వీటితో ఉంటారు జస్టిస్ ఏమండి అసలు ఇప్పటికే సమాజంలో జస్టిస్ లేదు దేవుడు కూడా మోసం చేస్తున్నాడని ఇప్పటికే పోలెస్ ఉంటారు మనందరం ఉన్నాం దానితో ఇది కూడా తెలుగు సేపు అభ్యాద వారు చర్యని చైర్యాన్ని పాపాలకి దుఃఖం వీధికి వచ్చింది చర్యని సుఖం జరుగుతుంది అని ఇక చోట లెక్ప్రాన్న ఆశ ఇంకొకరు అన్ని పుణ్యాలు ఉపవాసాలు చేసి చేసి స్థితి శరీరం అయిపోయి అలాగే గడిచిపోయారు ఇంకొకరు లెక్కుడు పుణ్యం ఏదో ఎలా దానం చేయలేదు మోసాలు చేసి బిజినెస్ అన్ని కూడా అన్యాయంగా చేసి లక్ష్యాలు లక్షలు సంపాదించి అవన్నీ కూడా భోగాలు అభివృద్ధి చేసి కార్లలో తెలియజేసి ఎంజాయ్ చేసి ఇంకొకటి గెలిచారు ఇంకా గెలిచితే ఎవరి సింగ్ హెండర్ విద్య ఇంకా పునర్జన్మలో లేదు లేదు వీరు చేసిన పాపాలన్నీ వచ్చిలో కలుస్తుంది ఆయన చేసిన యజ్ఞాలన్నీ వచ్చిలో కలుస్తాయి అంటే అంటే కర్మకి ఫలానికి ఉండే సంబంధాన్ని మీరు దెబ్బ చేసినట్లయితే కృత విప్రణాశ చేసిన ధర్మం అంతా బట్లో కలిసిపోయింది దానికైనా ఫలం లేదు ఇంకా అధర్మం అంతా బస్సులో కలిసిపోయింది దానికి ఫలం లేదు అని చెప్పాల్సి వస్తుంది పునర్జన్మ తర్వాత పూర్వజన్మ లేదంటే అకృత అభ్యారణం అనే దోషం పునర్జన్మ లేదంటే కృత విక్రణ ఆచరణ అనే దోషం ఈ రెండు దోషాలు వస్తాయి కాబట్టి పునర్జన్మ ఉన్నది అని అందే జీవుడు దేవుడు ఒకే కేటగిరీకు చెందిన వాళ్ళు అందు ఒకే తత్వానికి చెందిన వాళ్ళు ఒకే జాతికి జగత్తు అనేది దేవే జాతి ఎందుకంటే ఇది జగత్తులు ఈ సృష్టిలో రెండు జాతులు ఉన్నాయి ఒకటి చేతనము రెండు జడ రెండే జాతులు ఇప్పుడు దేవుడు కూడా ఈ రెండు జాతుల్లో ఈరోజు దేవుడులో మారయ్యాలి అందుకు దేవు జాతిలో వేస్తారు చేతనంలో వేస్తారా జడంలో వేస్తారా చేతనంలో వేస్తారు జడంలో వేస్తే ఆయన మండలా అయిపోయి ఆయనకేం తెలియదు చెప్పాల్సి ఉంటుంది చేతనంలో వేస్తారు కాబట్టి జగత్తులు గేట్లో వాళ్ళు ఇస్తారు జడంలో ఇస్తారు సిడాలు కదా ఆ దృష్టికోణంలో వాస్తవంగా జన చేతన విధానము కల్పిటం బట్ ఇక కాంటెస్ట్ ఆ వ్యవహార దృష్టికోణంలో ఆ స్థాయిలో జగత్తు జనము ఈశ్వరుడు చేతను అని రెండు వర్గాలు పెట్టారు ఈ రెండు వర్గాలు ఎదురు బదురుగా ఉంటాయి జడమంటే ఆపోజిట్ ఆఫ్ చేతన చేతన అంటే ఆపోజిట్ ఆఫ్ జడ పరస్పరం వివిధ పక్క పక్కన ఉండవు ఎదురు బదులుకోవడం జడంలో వేస్తే మీరు వాడికి చేతనానికి ఆపదిట్టేతనంలో వేస్తే జడానికి ఆపది జీవుని మీరు ఏ వర్గంలో వేసుకుంటారు జడంలో వస్తారో జడంలో వేస్తారు చేతనంలో వేయాలి కాబట్టి జీవుని జడంలో వేయడం చేతనంలో పాడాలి ఎందుకంటే జీవుడు చేతనం ఉంటారు కాబట్టి జీవేష్ చేతను కనుక జీవుడికి ఇష్ట మూల తత్వంలో భేదం లేదు డిగ్రీ డిఫరెన్సే కానీ క్వాలిటేటివ్ డిఫరెన్స్ లేదు దెరినో క్వాలిటేటివ్ డిఫరెన్స్ వెరి ఓన్లీ డిఫరెన్స్ ఇన్ డిగ్రీ అదే చెప్తున్నాడు ఆయన అర్జున జన్మలు నీకు అనేకం లేవు అనేక జన్మలు నీకు కలిగిపోయాడు విద్య కాదుగా ఆకురా అనేత జన్మలు పెరిగారు ఎందుకంటే క్వాలిటీ ఇద్దరికి సేమే కదా ఇద్దరికి క్వాలిటీ ఒక్కటే అయితే ఇది బ్యూరిటీ భేదం అనేది ఎవరం ఉందా లేదా వ్యవహార దృష్టి భేదం ఉంది ఒక స్థాని ఒక భేదం ఉంది ఇంకో దృష్టి భేదం లేదు ఎప్పుడు కూడా సన్స్పెక్టివ్ అనమాట తరంగానికి సముద్రానికి తేడా ఉందా తరంగం వైపు నుండి చూస్తే పెడ ఉండే సముద్రం వైపు నుండి చూస్తే పెడలేదు సముద్ర దృష్టితో చూస్తే పెడాలేదు తరంగ దృష్టితో చూస్తే పెడాలి జీవుడికి ఈశ్వరుడికి జీవుని దృష్టిలో నుంచి చూస్తే పెడలేదు పెడ ఉండదు ఈశ్వరం దృష్టిలో చూస్తే పెడ త్వమే వాహం త్వమే వాహం సో తొనేవా నీవే నేను నేనే నీవు ఈశ్వరుని దృష్టిలో చూస్తే దీవుని దృష్టిలో చూస్తే అనుకుని దీవుడు అంటే అవుతుడు నేను అదుకూడను అని అనుకునేవాడి దృష్టిలో చూస్తే అంతా మేడా నేను అడుపుడను నీవు వర్ధించడదు నేను అవపడుతుండదు నీవు సంగతించుడదు నేను అల్పశక్తి ఉంటున్నాను నీవు సర్వశక్తి ఉంటుండదు అందుక శ్రీకృష్ణులు ఏమంటున్నారంటే బానే ఉంది మీకు నాకు తేడా ఉంది కానీ ఆ తేడా భేదము అది యథార్థమైన భేదమా లేక కల్పితమైన భేదమా అని మనం ప్రశ్న వ్యక్తం యథార్థమైన భేదమైతే అది ఎప్పటికీ పోయింది కాలం అది శాశ్వత కాలం అవయో ఒకవేళ భేదము కల్పితమైనదైతే అజ్ఞానం ఉన్నంత కాలం భేదం ఉంటుంది అజ్ఞానం పోగానే భేదం పోతుంది కాబట్టి భేదము కల్పితము ఎందుకంటే ఒకే క్యాటగిరీకి చేసిన వాళ్ళు కదా భేదము కల్పితము నెట్లస్కి బంగారానికి భేదము కల్పితము కల్పిన భేదమే వాస్తవంలో భేదమే కాబట్టి కల్పిత భేదము అంటే అజ్ఞాన కల్పిన భేదము అనే అంటున్నారు కాబట్టి జీవుడికి విష్ణుడికి తేడా దేవులలో వచ్చింది జ్ఞానం ఉంటే విష్ణుడు జ్ఞానం లేకుంటే జీ అంతే కదా అదేన్నాడు అహం వేస్తే నాకు తెలుసు నేను తెలుసు అంతే కదా అంతకంటే నేను అనిక వెళ్ళాను మొదటి సార్ అనిత వెళ్ళినప్పుడు అక్కడ కూర్చుని ఉన్నారు కూర్చుని ఉంటే నేను నేను బాస్ పెట్టుకున్నాను చెప్పమంటే నేను అన్నాను నేను చెప్పగలుగుతానండి వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఉన్నతమైన ఉన్నతమైన విద్యావంతులు డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద చదువుకోగలుగుతున్నవాడు వీళ్ళకి నేను సహాయం చెప్పగలుగుతానా చెప్పలేదేనా నేను డాక్టర్లు ఇంజనీర్లు ఏదైనా లేదా అన్న దగ్గరకు వాళ్ళకి తెలుసున్నది చాలా కష్టం మీకు తెలుసున్నది వాళ్ళని చెప్పడానికి చాలా నేను వాళ్ళకి చెప్పాను నువ్వు కూడా చెప్తావా చెప్పగలవాళ్ళు చెప్పాను ఇప్పుడు ఆయనకి నాకు తేడా లేదు ఆయనకి తన సత్తా తనకి తెలుసు నాకు నా సత్తా నాకు తెలియదు ఆయన తెలుపుడు చేశారు తెలుపుడు చేస్తే ఆయన మాట మీద నేను నమ్మకుంటుంది వెళ్ళి ఆ సీట్లో ఆ విగ్రహ సింహాసం మీద కూర్చొని వాదం చేయాలి పాఠం చెప్పి అలా బెలుపు తెలుద్దామని తెస్తాను ఎవరికి రుణం చేస్తాను ధరించానే చేస్తాను ఎవరికైనా ఉంటుంది కదండి అందరూ రుణం పోయింది అనేది ఒకటి ఉంది కదా తర్వాత ఆ పాఠం చెప్తే ఆ ఉత్సాహంలో మర్చిపోయాడు బెలుపుని మర్చిపోయి పాఠం చెప్పారు గంట ఇస్తే ఇద్దరు మళ్ళీ గుర్తుంది అమ్మో బెలుపు పడాల్సింది మర్చిపోయాడే అది సరే పాఠం గుర్తు చేసి బయటపెట్టాం తర్వాత అందరూ అందరు పాఠం నేను బాగుందండి అన్నారు దీని సో స్వామీజీకి ఏది తెలుసో అది నాకు తెలియలేదు అంతే తేడా తెలిస్తే ఏదో ఒక స్వామిస్తాను ఐ హోప్ మరో రకంగా అపార్థం చేసుకోవద్దు తెలియడం తెలియకపోవాలి తెలియకపోతే తేడానే తెలిస్తే అదే శ్రీకృష్ణం ఎదుగా అనేక జన్మో నాకు తెలిసే మీకు తెలిసి మీకు నాకు తేడా వచ్చింటే ఎందుకు శిష్యులకి తేడా వచ్చింది తెలియడం తెలియకపోవడం అంటే అదే తేడా అంతకే నేను ఎలా ఉంటుందా అంతకే నీకు ఏం తేడా ఉంటుంది గురువుకి శిష్యుడికి తేడా ఏమిటంటే తెలియడం తెలియకపోవడం అంతే తేడా ఒకడు ఎండలో నిలబడి చక్కగా ఉలాసంగా ఉన్నాడు ఫలితాలు ఉండాలి ఇంకొకడు ఒడికిపోవడం లోపల తెలుగులో నీడలో కూర్చుని ఉన్నాడు ఆ ఎండలో నిలబడ్డ వాళ్ళు ఎందుకు రావాలి వండుకుంటున్నాం అంటే తల్లితో అని బయట అందరూ మీకు తల్లిదండీ మీరు మహాత్ములు మీకు తెలియదు అని అంటారు అంటే అప్పుడు ఆయన అన్నారు తెలియదా నాకు తల్లి లేదు ఆ డెలివరీకి బయటకు వస్తే నా అంటే ఆయన చెప్పిన ముందు చెప్పిన మాటలు శ్రద్ధతో డెలివరీకి బయటకు వచ్చి ఆయన మొత్తం నోటించాలి నెలకొని కొంతసేపు ఆగాలి వెంటనే మోపించాలి ఒక్క పావు ఒక్క రెండు నిమిషాలు ఆగాలి గురువరు మీకు తెలియదు నాకు తెలియదు అక్కడ అదే శక్తి అపదం భగతో జన్మ సో కానీ అహం వేద సర్వాణి గర్జన జన్మలన్నీ నాకు తెలుసు మీకు తెలియదు కాబట్టి జన్మ ఉంది అంటే దేవుడికి జన్మ ఉంది దీవుడికి జన్మ ఉంది తేడా దేవుడికి తెలుసు దీవుడికి తెలియదు జన్మ లేదు అంటే ఎక్స్గా నాన్న అప్పుడు దేవుడికి జన్మలేదు జీవుడికి జన్మలేదు తేడా ఏంటి దేవుడికి ఆ సత్యం తెలుసు జీవుడికి ఆ సత్యం తెలియదు అంటే మొదటి శ్లోకంలో నాకు జన్మ ఉంది నీకు జన్మ ఉంది నాకు తెలుసు నీకు తెలియదు అని చెప్పాడు తర్వాతి శ్లోకంలో నాకు జన్మలేదు నీకు జన్మలేదు నాకు తెలుసు నీకు తెలియదు అని చెప్పి చేంజ్ చేస్తే పొరకాలం ఈ బొమ్మలలో వచ్చింది దాన్ని ఏం తీసేందుకు ఏమించుకునే వాళ్ళ బొమ్మ అమ్మకుని చూసిన ఆ బొమ్మ ఇలా చూస్తే శ్రీకృష్ణ బొమ్మ ఇలా చూస్తే అంజలి బొమ్మ ఉంది అది తెలుగునే అంజలి సినిమా యాక్టర్ వస్తే ఆ బొమ్మ లేదు జగడ ఇలా చూస్తే ఇలా చూస్తే శ్రీకృష్ణ విషయం మహాక్షి పడిపోయి విపాదించుకుంటారు వస్తున్నా ఆపు జన్మ ఉందా లేదా అంటే ఉంది జన్మ ఆపు ఉంది నింపు ఉంది ఆపు లేదు మెత్తలేదు అని చెప్పి జన్మ సమస్య అలాగే ఉంది దానికి ఏ లక్షణంగా పెట్టి దేని వెళ్ళాను అది యా వాసు అసరిహర భర్వాచూనీయోర్జున ప్రశ్న బహునీతి అర్జునశ ప్రశ్న యథర్థ అర్జునుడి ప్రశ్న ఎందుకోసం వేశడు తనకున్న ఆశంకని తొలగి తొలగించుకోవడం కోసం వేసాడా లేదు మూర్ఖులది ఉండే ఉండే ఆశంకని లోకల్లో లేకపోతే మూర్ఖులు ఉంటాడు ఈ దేశ తర్వాతి కాలంలో ఎవరైనా వినొచ్చు చదవచ్చు అప్పుడు వాళ్ళకి ఆశంక ఉంటే దాన్ని పరిహరిస్తే మంచిది అని ఉండే ఆశంకని పరిహరి మూర్ఖులంటే తప్పుగా విషయ పరిజ్ఞానం లేని వాళ్ళకి ఉండే ముక్తులున్నా మూధులున్నా అంటారు ఏం తిప్పు కాదు సో విషయం తెలియని వాళ్ళకి నీ శంక ఉంటుంటాం ఏమిటా శంక వాసుదేవుడు అంటే అంటే ఎవరండి వాసుదేవుడు ద్వారా మనం వసుదేవుని కొడుకు వేలకి వసుదేవుకి కావాల వచ్చాడు అతడు వాసుదేవుడు అని అనుకుంటాడు అలా ఉంటుంది వాళ్ళు క్రిసిపాలిటీ అందరూ అలాగే ఉంటుంది వాసుదేవుడు ఇంకొకటి పౌండ్రపు అన పౌండ్ర మహారాజుకి పుట్టిన వాడు పౌండ్రపుడు ఈ పౌండ్రపుడు అన్నాడు వాసుదేవుడు వాడే ఒక్కలేదు మేము వాసు భారత భాగవతం వస్తుంది కదా వాడికి పౌండ్రత వాసుదేవుడు ఉంటాడు మేము వసూదేవి ఉన్నాయి అని వాసుదేవుడు గొప్పదండి నెమలు పిలిచి పెట్టుకుంటారు ఈరో నెప్పుకుంటున్నారు అందులో ఒక బండాల కట్లో పింఛని పెట్టుకుంటారు వాసుదేవుడు ఎప్పుడూ ఒక స్పెషల్ డ్రస్ వేస్తారు ఎందుకంటే పీతాంబర పచ్చని వస్త్రాన్ని ధరిస్తున్నారు మేఘశ్యామలమైన శరీరం మీద పచ్చని మెరుగుతుంటే పచ్చని వస్త్రాన్ని ధరిస్తున్నాయి పీతాంబరం చేరు ఆ అవతారంలో అలా ఉంది కథ సో ఈ పౌండ్రత వసుదేవుడు అన్నా అంటే పీతాంబరాలు ఏమన్నా నేను ఈ కష్టం నేను పీఠాంబరాలు అని తెప్పించాడు తను కూడా ఇంకా ఒక చక్రం ఒకటి చేయించారు కష్టం మీరు చక్రం ఒకటి చేయించి ఇది నా ఆయుధం ఇవ్వాలి అని ప్రేరీపడం జరకాదు అయినా ఇవ్వాల్సిన ఆయుధనం ఇది అన్నాడు అని నేను వాసుదేవుడు నేను ఒక ప్రచారం ఒకటి నిలబడి పౌండ్రత అంటే మన మన వసుదేవుడికి ఉండే కదా అని అనుకుంటాడు మన ఒక్కదేవుడు కోరుకుంటే అర్థం అంటే తెలిసినా అని ద్వారా పడుమార్ వరే ఈశ్వరుడేస్తారు అసారంగా జిజ్ఞ భయం సవచ్చుగా ఏమైనా అని తెలుసుకున్న వారా లేడు మహాంజ్ అని ఆశంక శిశుపాల కొందరి మూర్తులకు ఉంటుంది ఆ ఆశంకను పరిహరించబోడి అర్జునుడు కృష్ణ అడిగాడు ఆ పరిస్థితి సమాధానం చెప్తున్నారు చేయకృష్ణ ఆ పరిహారం శ్రీకృష్ణుడి చెప్పిన సమాధానం వినేస్తే ఆ వివేకం కలిగితే ఆశంకర్ శ్రీకృష్ణుడు అంటే హిస్తాయుక్త సంఖ్యను తీసుకోకూడదు ఒక హిస్తాయుక్ ఆయనే చెప్పాడు శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు నన్ను ఒక మనిషిగా నిన్ను తీసుకో నేను ఒక వారిని కాదు మనిషిని కాదు అవజానం మాం మోహా మానుషీ తను మా స్తం సో పరం భావంత్ నా యొక్క రథాత్వము పరం భావం నిమిత్తం అది నా యథాత్వము దేశకాన సత్ ఆ సద్విధ్యలో గత అది నా తము అనే సత్యాన్ని తెలుసుకోలేక నేను ఉపదయం కొడుకు వేరే కొడుకుని అని ఇలాగా జనుడు కరబడతారు అని ఆయన అంటారు కాబట్టి సో ఆయన అసర్వజ్ఞుడని ఈశ్వరుడు కాదని లవలకన మూర్ఖులకి శంక ఆ శంకని తొలగిస్తూ ఈ విధంగా ఆయన సమర్థ సమాధానం చెప్తున్నాడు ఏమని బహుని కానీత్రంతా జన్మాటున అనేక జన్మలు నీకు వెళ్ళే నాకు వెళ్ళే అర్జునుడు గుట్టే కాదు మొదటి జన్మ ఏం కాదు అది పరంపరలో వస్తున్న అనేక ఎన్నో జన్మలు మిలియన్ అనేక జన్మలు నీకు వెళ్ళే నేను కూడా అనేక పర్యాయాలు మరి అన్ని రూపాలుగానూ ఆయనే ఈ ృహిని అవతరి పృహిని ఉదయించింది అంటే భగవంతుడే పృథ్విగా అవతరించారు వాయువుని పుట్టింది అంటే భగవంతుడే వాయువుగా దుట్టేది హిరణ్యద భగవంతుడే ప్రకటన లేదు భగవంతుడే ప్రకటన లేదు భగవంతుడే ప్రకటన లేదు సకల భగవంతుడే ప్రకటన ఎన్నో జన్మలు ఈ ఒక్క జీవుణ్ణి తీసుకుంటే ఈనాడు వీళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నాడంటే అనేక జన్మలు వాడు మంచి తెలుగు అన్ని రకాల జన్మలు వీరికి వెళ్ళిపోయారు ఇదో మనసుకుండా ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్న మీరందరూ కూడా ఒక అప్పుడు ఇంద్ర పదవిని అధిష్టించిన వారే ఎందుకంటే ఇప్పుడున్న ఇప్పుడున్న మనుష్య జన్మ ఇది ఎక్కువ తక్కువ తప్పు మీరు తక్కువలో ఉన్నారంటే ఎక్కువ నుంచి తక్కువలో కూర్చుంటారు కాబట్టి ఇంద్ర పదవిలో ఉన్న ఒక పప్పుడు ఉండి మీరు ఇప్పుడు దీపాలు సరిగానేది ఇప్పుడున్న మన దీరంగా ఎక్కువట తక్కువ ఎక్కువ ఎక్కువగా ప్రతిపక్షాధిగన్మంలో వచ్చారు కాబట్టి ఎక్కువలో వచ్చారంటే అక్కడ ఉండే తప్పులో ఉంది ఉండాలి కదా తప్పులో ఉండే ఎక్కువలో కదా కాబట్టి ఒకప్పుడు మీరు పక్షిగా కూడా ఉండేవాళ్ళు ఒకప్పుడు పక్షి జన్మ మీరు ఇంద్ర పదవి మీరు ఇప్పుడు మనుష్య స్థానంలో ఆ విధంగా ఏం జరిగింది శ్రీకృష్ణుడు పక్షిగా పుట్టాడు చేపగా పుట్టాడు సాదేవులుగా పుట్టాడు అర్ధింహ అర్ధ మనిషిగా అర్ధ మొగా ఆ జన్మ కూడా అన్ని జన్మలు ఆయన పుట్టారు కానీ ఆ జన్మలన్నీ అవన్నీ లెక్కలుగా తీసుకుపోయింది లేక లేక అలాగే యథార్థంగా పూర్తి చేయాలని అలా తీసుకు రాబోతోంది అంతా కూడా అదంతా కూడా ఒక మాయాజాలం ఆ మాయా అలా కనబడుతుంది ఇతరులు తీసుకుంటే దానికి ఎలా కూడా నాకు అర్థం కాదు ఇక్కడ ఆ దళం కూడా రాముదాయ కలిగింది చాలా గొప్ప ప్రామాణికమైన వ్యాఖ్యానంగా ఉన్నాయి ఆయన రాజని వర్చాలు చూస్తే స్తంభా నరసింహో భయావతి పురుష ఆవిరాసీ విచారాక్ష నరసింహస్వామీ స్తంభవంత ముఖ్య స్తంభవించుకేదం దీన్ని స్తంభవంతే పంచదూషదు నరసింహస్వామి పంచభూతాలే సో నరసింహస్వామి దానికి సంబంధించిన పంచభూతాలు స్తంభం పంచభూతాలు తెలిసాయా తెస్తే మరి స్తంభం గోభాగా ఉండాలి ఇప్పుడు ఎందుకంటే ఒక పంచభూతాలు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయితే ఇప్పుడు సంభం ధరగా ఉండాలి తర్వాత స్తంభంలో ప్రాణం లేదు కదా ప్రాణం లేని సంబంధించి ప్రాణం ఉన్నటువంటి నరసింహస్వామి ఇలా మొదలు అయితే మరి దాన్ని ఎన్నర కూడా తీసుకోకూడదు తీసుకోకూడదు మరి ఎలా తీసుకోవాలి అది అవే ఇంద్ర వ్యావహారిక జగత్తు అంతా కూడా ఏ విధంగా నిత్యమో అదే విధంగా అవతారం కూడా నిత్యము అంతర్గతంగా తీసుకోవాలి అయితే మరి వ్యావహారిక జగత్ నిత్య అది నిత్య అయితే దీన్ని నిలబడి దాన్ని ఆరాధించడం అంటే ఈ జగత్తులు కనుక మీరు ఆరాధించే ఇది నిత్య అవతారము నిత్య చెప్పుకుంటున్నాడు అవతారం అపి్యంలో పడవచ్చు ఏమైనా జాత ఇవ్వచ్చా యోగానుగ్రహం కురవనివ్వచ్చా పుట్టినట్లుగా కనబడతా నిజంగా పుట్టేది కాదు నిజంగా పుట్టేడు అంటే నిజము విశ్వం కరే పుట్టికాడము అనేది అనే పరిచయం వచ్చేసి తర్వాత దేవుడు కూడా తర్వాత మీరు మనోదేశం నిజంగా పుట్టేడు అంటే ట్రిపుల్ ంటిజన్ ఇంజక్షన్ తీసుకోవచ్చు పోలియో పోలియో ఇంజక్షన్ ట్రిపుల్ యాంటిజన్ ఇంజక్షన్ ఫ్యూ కాఫ్ ఇవన్నీ తీసుకోవాలి కదా అలా ఎండ కాదు ఇందరూ ఎంత మయా అలా కనుక్కుంటాను అది కనుకుంటున్నారు మమ మాయా ఆత్మ అది ఆ కోపం నేను అది ఎప్పటికీ వివరించడం కష్టం అయినా కూడా నాకు ఓపియోలో వచ్చి నేను వివరించే ప్రయత్నం చేస్తాను దిశ కాబట్టి అది అలాగా ఈ జగత్ అంతా కూడా ఈశ్వడం ఒక దుశ్య మానం దుశ్య జగత్తు వాస్తవ జగత్తు కాదు ఉన్న జగత్తు కాదు కనబడే జగత్ జగత్ అంటే సినిమా అంటే ఏంటండి ఉన్నదియా సినిమా అంటే ఉన్న సినిమా కనబడి సినిమా కనబడి సినిమా నీవీ యొక్క నీవి యొక్క నాకు తగిలిపోతా ఉన్నాం కదిరిపోతూ ఉంటుందంటే అర్థం అయితే ఏది స్థిరం కాదు ఇదంతా మాయా పదంలో నేను మీరు ఎవరికి తెలుస్తాను కాబట్టి అలా నిటరలుగా మనం తీసుకోవడానికి సో ఎనివే ఆయన చేపగా అన్ని రూపాలుగా ఆయనే పుట్టిందని ఆ పుట్టుక దాని రహస్యం అవన్నీ ఆయనకి తెలియదు మనకి తెలియదు ఇంత తెలియడం తెలియదు మనం దీని రూపంలో శంకర లోపకృష్ణ పెట్టారు అయితే అసమానం తెలియడం తెలియదు వాళ్ళంటే తేడా సపోజ్ నేను తెలుసుకున్నామని కొన్ని వేలు అయిపోతానండి అంటే ఇది అభ్యంతరం ఏంటి శాస్త్రం అభివృద్ధి యువ ప్రొఫెన్షియల్లీ డివైన్ అనే కదా శాస్త్ర విశ్లేషణియల్లీ డివైన్ మీరు దైవ స్వరూపం మీ స్వరూపము దైవమేంటి మీరు తెలుసుకోవడమే ఆ ఇప్పుడు తెలుసుకుంటే ఇప్పుడే నేను దైవం మీరు కంగారు ఎందుకు అంత దైవం అయిపోతుంది సమయం ఇంకా కొన్ని వ్యవహారాలు ఏమన్నా బిజినెస్ లో ఏమన్నా తర్వాత అవకాశంగా దైవం అవుతామంటే ఎనివే సో నాకు అనేక జన్మలు గడిచినవి మీకు కూడా గడిచినది అర్జున జానాని సంవాణి సో ఆ జన్మలన్నీ కూడా నాకు తెలుసు జన్మలే తెలియదు ఏంటి ఇది తెలియడానికి తెలియకపోవడానికి హేతులు ఏంటి కారణం ఏంటి ఇప్పుడు ఇది ఎలాగంటే ఇది దీపమే అది దీపం దీపము అంటే దీపం అంటారు బుద్ధిని దీపం అంటే అది దివకుదాయలు బుద్ధి చెప్పారు కదా దీపం అంటే దివ్యదే దీప ప్రకాశించేదాన్ని దీపం ఇది దీపమే అది దీపమే కానీ ఇది ప్రకాశిస్తోంది అది ప్రకాశించట్లేదు అంటే ఈ దీపం మీద కవర్ ఏమీ లేదు ఆ దీపం మీద కాగితాలు నల్ల కాగితాలు తెల్ల కాగితాలు అన్ని కవర్ చేసేట్లే ఉన్నాయి అంకేతం అది ప్రకాశించట్లేదు ఇది ప్రకాశించలేదు అని చెప్తున్నారు అదే ప్రతిబద్ధ జ్ఞానశక్తిత్వాడు ఇప్పుడు జీవుడికి ఈశ్వరుడికి తేడా ఏంటంటే జీవుడు జ్ఞానస్వరూపుడే ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు దాంతో తెడా లేదు అందులో తేడా లేదు మరి ఇంకా తేడా ఎక్కడా జీవుడు యొక్క జ్ఞానస్వరూపము ప్రతిబద్ధము ఆటంకం అయితే మరి నితం విధిం కలిపి అది ప్రకటన అవటం లేదు మేనిఫెస్ట్ అవటం లేదు ఖర్చు పెట్టు ఇప్పుడు మేఘ సూర్యుడు ఒక రోజు ఉదయం ఆకాశం మేఘావంతమై ఉంది సూర్యుడు కనపడుతుంది ఇంకో రోజు సూర్యుడు మెరుపుకోసం ప్రకాశిస్తూ కనబడతారు ఆ రోజు రోజు గేడా ఏంటి సూర్యుల్లో గేడా ఏమంటుందంటే దాని ఆ రోజుని కవ లేదు ఈ రోజు కవర్ అదే విధంగా జీవుడి విషయంలో వారి దైవత్వం కత్తి వేయబోతుంది శ్రీకృష్ణుని విషయంలో ఆయన దైవత్వము కత్తి వేయడం అజ్ఞాన ఆవరణ లేకుండా భగ భదాలంగా ప్రకాశిస్తూ ఉంది ఇంతే ఏంటి కత్తి చేసింది జీవుడి విషయంలో కప్పి చేసింది పుణ్య పాపముల అనే కర్మాశయము రిజర్వాయర్ ఆఫ్ కర్మాస ఏదైతే ఉన్నాయో అదే కాపీ ఈ రిజర్వాయర్ ఆఫ్ కర్మాసె ఎందుకు వచ్చింది వీడికి ఎందుకంటే వీడు నేను కర్తని భోక్తని అనుకుని కర్మలు చేసి పెట్టుకున్నారు అవన్నీ ఎక్కువ నీకు అయ్యి స్వార్థం తన యొక్క స్వప్రయోజనాన్ని ఆశించి కర్తని భోక్తని నాకు కాబట్టి కర్మ చేసుకుంటున్నాను ఆ భోగం కోసం ఈ కర్మ అని వీడు కర్మాన్ని చేసి చేసి చేసి భోగ బుద్ధితోటి ఫలబుద్ధితోటి అది ఎక్యూములేట్ చేసి కూర్చున్నాడు మనం చేశాం ఎక్యూములేటెడ్ కర్మస్తే మనం ప్రస్తుతాం సొంత నిలబెట్టినది అని మనం చేశాం ఎక్యూములేట్ చేసి కూర్చున్నాడు ఎక్యూమిలేట్ చేసి కూర్చుంటే ఆ ఎక్యూములేషనే ఈనాడు ఒక ఆయన ఒక పొరపాటుకం చేశాడు పొరపాటు చేస్తే మొత్తం టీవీ ఛానల్స్ ఎన్ని ఉన్నాయో అన్నింటిలోనూ ఆ లక్షణం చేసేదో చేయలేదో తెలియదో నడుతున్నాం చెప్పేశారు అది మూడు రోజులు పది రోజులు ఒకటే దిస్తూ ఉన్నారు అలాంటి పొరపాటుకని ఆయన కంటే ఎక్కువ కనిపిస్తున్న వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ గురించి టీవీ ఛానల్స్ ఎప్పుడూ చెప్పలేదు ఈ గురించే చెప్పారు ఏమిటారు కారణం ఆయన అన్ని టీవీ ఛానల్స్ లోనూ మేము కనబడుకోవాలి నా పేరు లోకం అంతా కూడా తెలుసుకోవాలి అని ఆయన అలా ఎక్యుమిలేట్ చేసి చేసి చేసి ఉన్నాడు ఆయన కనబడని టీవీ ఛానల్ లేదు గత ఐదేళ్లలో ఐదేళ్లలో ఆయన పేరు అలాగా బిజెపికి ఎక్కి ఎక్కి ఆయన ప్రమోట్ చేసుకున్నాడు ఆ ప్రమోట్ చేసుకున్నప్పుడు ఏమవుతున్నాడు అంటే నేను చాలా అద్భుతంగా రాణి చేస్తున్నానని అనుకున్నాడు అదంతా కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడు ప్రాసులాడు కాసులాడు ఐదు వేలలో బోధి ప్రతిష్ట సంపాదించాడు అది ఎక్స్ట్రీములేట్ అయింది అది అలా ఎక్స్ట్రీములేట్ అవుతుందో కర్మ అలా ఎక్స్ట్రూమే కీర్తి ప్రతిష్ట వస్తున్నప్పుడు అంతా చాలా బాగుంటుంది అది అలా పెరిగి పెరిగి పెరిగి పెరుగుత న్యాయం అనుసరించి అది విరగడం ప్రారంభించినప్పుడు ఎంత ఎత్తు పెరిగాయో అంత గట్టిగా పెరుగుతుంది ఇంకొకరు ఏ కీర్తి ప్రత్యక్షలో అక్కడ లేదు ఏదైనా ఆరాధించుకుంటే కూర్చున్నాడు ఈశ్వర ఆత్మ బుద్ధితో ఏదో పన్ను చేసుకుంటే ఈశ్వరుని ఆరాధించిందో మోడో కూర్చున్నాడు ఏ కీర్తి ప్రత్యక్షుని కూర్చుంటున్నాడు వాడుకో ఆ పురపాత్నం కూడా ఒకటి కొంత చిన్న పురపాటు చేశారు చేస్తే అది తోమినట్టుగా కూడా ప్రవాదం లేదని గుర్తున్నాడు కాబట్టి వీడి పతనానికి హేతు ఏదో వీడేమో నా పతనానికి బాహుమీ ఆడతానికి హేతము లేకపోతే మరొక హేతం ఇలా మొదలుస్తారు ఎస్టేట్ వాడి పట్టణానికి బాహుమడి హేతము కాదు లేకపోతే నా చెట్టులో నా పట్టణానికి కాదు వీడి వీటితో పట్లే ఇంకోహడు ప్రఖ్యాతి ఇంకోహోడి వీడికి కాంప్లికేటర్ ఉంటుంది ఆ కాంప్లికేటర్ అనేది ప్రయోగిస్తుంది వాడి మూలంగా నాకు దగ్గర ఏదో అలాంటి తెలుగు అంతేగాని సత్యాన్ని తెలుసుకోవడం వాళ్ళు ఎలా ఉంటుంది ఎందుకంటే సత్యాన్ని తెలుసుకోవాలంటే దానికి లేదు ధర్మాధర్మా కేవలం ధర్మం ఉండదు దాని అంతా అధర్మం కూడా ఉంటుంది కేవలం ప్రతిష్ట ఉండదు దాని ఏంటర అప్రతిష్ట కూడా ఉంటుంది అలా రకాల వ్యక్తినివేట్ అవుతూ ఉంటుంది ఒకరోజు అది లెక్త కేవలం సుఖం ఉండదు దానివంత దుఃఖం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది ఓ రోజుకి సుఖం పూర్తి అవుతున్నట్టుగా ఈ దుఃఖం ఎక్కిన అప్పుడు మీరు లఘో దిగారు లఘో లబో మీరు ఉదాహరణకి ఇల్లు నేర్చుకోవాలి ఇంట్లో ఏదో ఉన్నదో ఏదో ఏదో సిద్ధి మీరేం చేస్తారంటే దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి ఈ ఇల్లు ఇంతకంటే ఘనంగా ఈ సోఫాలు ఉంటుందంటే ఘనంగా ఉండాలి ఈ ధనం ఉంటుంది కంటే ఎక్కువ ఈ భోగాలు ఉంటాయి కంటే ఎక్కువ ఈ బాత్రూమ్ ఉంటుందంటే చదువు ఉండాలి ఈ ఫ్లోరిన్ బటం ఒకగా ఉండాలి ఇంతేలో ఇదే కదా ఎక్యుములేషన్ ఉంటుంది సిమెంట్ను మట్టి మషాన్ ఇవన్నీ పొగస్తూ ఉంటాయి కదా పొగలు చేసుకొని చెత్తలు పొగలేదు అవి ఎక్కువగా ఉండాలి అన్ని ఎక్యుములేట్ చేసి చేసి చేస్తా సుఖం ఎక్ట్ అవుతూ ఉంటుంది అది సుఖం ఎక్ట్యూములేట్ చేస్తున్నా వస్తుంది ఎంత సుఖాన్ని మీరు అనుభవిస్తున్నారో భౌతిక సుఖాన్ని అంత అదే సన్మాణంలో మీరు భౌతిక దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది మీరు నచ్చిపోతారు అదే సమాణంలో అనుభవించారు అలా ఉన్నట్టు చేసి చేసి అని ఎంత చెప్పి అంత గాలి అపోజిట్స్ లో పడిపోయి సో ఈ ఆదిశక్తి యొక్క సుఖదుఖములు సో ప్రతిష్ట అప్రతిష్ఠలు వీడి అన్నిటి చేత వీడి ద్వంద్వల చేత వీడి యొక్క స్వయం ప్రకాశ దైవత్వము తప్పు వేయబడితే ఉన్నది వీడి ఆత్మస్వరూపం తప్పు వేయబడి ఉన్నది కీకృష్ణికి ఆ ఇబ్బంది అయితే లేదా ఆయన కూడా ఆ మధ్యలో ఆయన ఆ ఇబ్బంది అదిల అహం పునః ముస్బుద్ధముస్వ్యాశక్తి వేదాంత అహం వేద వేదమంత్రాన్ని కేదాహమే పురుషం మహా నా స్వరూపం నాకు పరిశ్రమ అహం పునః అంటే ఇది కాంట్రా నీకు ప్రతిబద్ధమై ఉన్నది ఆటంకితం ఆటంక వృత్తిపరితో ఇది కవర్ వచ్చింది జ్ఞానానికి నాకైతే నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావులని స్వభావత స్వరూప చూడండి నేను నిత్య శుద్ధుడనే నేను నిత్యము శుద్ధుడనే కానీ జీవుడు అజ్ఞానం ఏమనుకుంటాడు నేను పాపని అశుచిని నాకు శిథి లేదు అశుచిని నేను అనుకుంటాను ఒక ఆయన అడిగి అన్నా కొద్దిగా లేచిన వెంటనే ధ్యానం చేసుకొస్తానండి ఏమన్నా మీద సందేహం ఎందుకు వచ్చిందండి అది అడిగితే లేచిన వెంటనే నేను అశుచిగా నేను మనం అశుద్ధిగా ఉంటాను కదా ధ్యానం చేసుకొస్తా అని ప్రశ్న అడిగాలి ఆ ప్రశ్నలోనే సమాధానం నుంచి తీసుకోండి అంటే మీ అభిప్రాయం అశుద్ధిని కాబట్టి నేను ధ్యానం చేయకూడదు అన్నా అదే సమాధానం మీరేం చేస్తారనండి నేను ధ్యానం చేస్తాను గతం చేయను ఎందువల్ల నేను అశుద్ధిస్తాగా నేను మీరు ఎందుకు అశుద్ధి కాదు నేను దేహం కాదు నేను దేహం అయితే అశుద్ధి నేను అప్పుడు పొద్దున లేచినప్పుడు నాకు ఎప్పుడూ అశుద్ధి కాదు ఇదిగని నిత్య శుద్ధులు ఆత్మ ఏ దోషం అనేది ఎప్పుడూ లేదు దేహం దోషంగా ఉన్నప్పుడు దేహమే దోషం దేహానికే ఉంటుంది దోషం ఆత్మకి దోషం ఏమీ లేదు దేహానికి ఒకసారి ఒక విషయం ఒక స్టాండ్ పాయింట్లో వచ్చిన మాట దోషమా గుణ అంటే వాసన అదివాసన దుర్వాసన చెప్పండి సానుపాయలు పట్టిస్తుంది ఒక చేస్తున్నాం ఒక అర్ధాయి పోతున్నాం ఓట్ చేస్తుంటే అమ్మగారి దిశ అర్థకాయలు చెప్పడం ఏంటి అన్న వెరి గుడ్ చాలా సంతోషం వేరు వేరు అమ్మల్లో రాత్రి కోసం సెల్ అర్థిక బాగుంటుంది వద్దు వదిలించాయి పూర్తిగా ప్రభుత్వం విషయం తప్ప అన్ని చేశాను ఆయన అన్నాడు ఇది అడ్డికాయ వేపడం ఇంట్లో ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయ్యేది అంటికాయలు వేపడం కూడా అది కూడా అసలు వస్తులేదు ఎలా తింటానుకుంటున్నావు ఇది బుద్ధిందా లేదా ఇంకా ఏం చేసావు చాలు పెట్టాను అని ఈ అడ్డికాయ వేపడం అక్కడి నుంచి స్పష్టంగా చాలు పడుతుంది ఇంకెప్పుడు ఉల్లిపాయ వేసినా అడ్డికాయ వేపడం ఒకవేళ వీసేలా ఒకవేళ ఆ ఎలాగైనా వాదుకోవాలంటే నా వల్ల నేను చూశాను ఓకే పరిస్థితులు అంటే ఏదైనా పరిస్థితి లేదు కాబట్టి నిత్యసు నా స్వరూపంలో పరిస్థితి ఏమీ లేదు అజ్ఞానం ఏమైనా నేను అజ్ఞానం మీరు అజ్ఞాన ఎందువల్ల మీరు అజ్ఞానం నాకు అజ్ఞానం ఉందండి అజ్ఞానం ఉందని తెలుసుకున్న జ్ఞాని వారి ఉంది లేకపోతే అజ్ఞానిగా అజ్ఞాని ఎవరో తెలుస్తున్నా అజ్ఞాని అయ్యింది ఆ సంగతి తెలియని వారే అజ్ఞానం అజ్ఞాని అయ్యింది నేను అజ్ఞాని అని తెలుసుకుంటే ఇంకా అజ్ఞానం అవుతుంది అజ్ఞానాన్ని తెలుసుకున్న వారు అవుతారు మీరు ఇప్పటికి అవును మీరు చేస్తుంది మోహస్ పూర్వం కావాలంటే అది ఎగ్లీ నేను అజ్ఞానిని అనుకుంటున్నంత కాలం వాడు అజ్ఞాని జరిగింది కొంతమంది అంటారు ఏమంటారు అంటే మా బాబులే జ్ఞానం ఎక్కడ వస్తుంది అంటే మీరు అలా అతను చేసి మీకు జ్ఞానం అదే అదే ఆతంకైపోతుంది ఎందుకంటే మీకు తెలుసుకో తెలియకో తెలియకో మనం ఏం చేస్తామంటే అజ్ఞానం మీద ఒక ప్రేమను డెవలప్ చేస్తుంది ఒక సంస్కృతిని డెవలప్ చేస్తుంది అజ్ఞానం బాగున్నట్లే అజ్ఞానం చేతుల్లో కూర్చున్న వారి రైతుల్లోకి రావయ్యా అంటే దమ్ము రాదు ఎందుకంటే చేతకి కళ్ళు అలవాటు రైతుల్లోకి వస్తే దాన్ని స్కాచింగ్ లైట్ అని అంటారు వస్తే ఆ లైట్ మీద తప్పుకోలేదు బ్యాడ్లింగ్ లైట్ సో వేదాంతము మనుషుల గురించి చెప్పేటువంటి ఆ వ్యచనంలో ఎలా ఉంటాయంటే స్టార్టింగ్ బ్రైట్నెస్ ఉంది ఆత్మ స్టార్టింగ్ బ్రైట్నెస్ దులు కొట్టినట్టుగా చెప్పేస్తుంది ఆత్మస్వరూపం నువ్వు దైవీ స్వరూపుడు చెప్పేస్తుంది నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకంటే బయట లేకురా మీర భిన్నంగా కూడా లేదు మీ లోపల కూడా మీకంటే భిన్నంగా లేదు నిన్నే దేవుణ్ణి ఆరాధించిన ప్రతి సందర్భంలోనూ వీళ్ళని మీరే ఆరాధించుకుంటున్నావు చెప్తున్నారు శక్తి మీరు కన్నా అయ్యో బాబు ఇంత అవరాహం అయిపోతుందని బ్లాక్స్టోనీ అనేది దోషం వచ్చిపోతున్నాం లేదు అజ్ఞానానికి చేతికి అలవాటు అధ్యక్షులు కావాలంటే నిత్య బుద్ధ నాలో ఏ దోషం లేదు నేను కాబట్టి నేను అజ్ఞానంలో ఉన్నానని అనుకుంటున్నావు అజ్ఞానం నిత్య బుక్త నేను బద్ధుడను నువ్వు బద్ధుడులో బను వచ్చిన వెళ్తే దృష్టి నేను బద్ధుడను అంటవే వెరిఫై చేసుకు వెరిఫై చేసు తీసుకుంటే అదే బంధం లేదు మనం పెట్టుకుంటే ఉంది మనం అనుకుంటే ఉంది అంటే లేదు ఏం బాధండి ఏమండి పిల్లలనేమో ఇల్లు వాటిలేము మనవాళ్ళు మనగా ఇల్లు అశ్రమంలో నేను ఉండగలనా అలా అనుకున్న సేపు నువ్వు ఉండనే లేవు చలి చలి చలి గొప్పది తప్పుకున్న వాళ్ళు చలి అనే ఉంటాడు చలిదేవి ఏంటో గొప్ప ఎవరు మనసు అలాగే మనవలు మనవాళ్ళు అయితే మనవలు ఏదైతే మనవాళ్ళు ఏంటంటే అష్టంలో గేట్లు వెళ్ళి మీరు అసలు గెట్లు అవుతుంటారనుకోండి వాళ్ళ దాన్ని వాళ్ళ కిలక ఉంటారు హ్యాపీగా ఉంటారు మీ దాన్ని నేను కిలకల ఇంతే అలాగే నేను బద్దులను నేను నేను అని అజ్ఞాని అలా అనుకోవడానికి అలవవుతుంది దాంట్లో ఒక సభకుమైన భ్రమకుడి అలా బుద్ధి పడిన అంటారు వేరే దీక్షకులు అయితే నిత్య సిద్ధ బుద్ధ ముందు ఆయన అన్నీ తెలుసుకున్న వారు అసలు అంటే పరమంతప శత్రువులు విజయాన్ని సాధించేదేమో గానీ దుయ్యోహాకే విజయాన్ని సాధించేదే ఈ హృదయంలో ఉండే అజ్ఞానం అనే శత్రువులు కూడా జయించడం తర్వాత అని సృష్టిస్తూ హే పరవం తప అని చెప్పాను దీని తర్వాత శ్లోకం ఈశ్వరుని యొక్క అవతారాన్ని చెప్పేటువంటి శ్లోకం అవన్నీ అందే ఆత్మ మా లక్షారు ఇది రేపు శ్లోక మనం శాంతి హరి ఓ హరి ఓం